ప్రార్థన చేస్తాం సూత్రం ప్రభావ పరిశుధిన గొప్ప దేవ సర్వశక్తి సంప్రణ నీకే వర్ణాలిసయ్యా అబ్రహా నిస్సాకి యాకలు గొప్ప దేవ కృపమైనా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నైనా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా అమలు సజీవులకులు నిలబెట్టుకున్న ప్రభావ దివారాత్రు మమ్మలు కాచి కాపాడి ఇక నూతన దినమా కలిగించినారు నీకు వర్ణాలిసయ్యా నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగును కాక నా ప్రభా నా తండ్రి కుమార్తె కన్న సములనైనా ఓ ప్రభా మీ సంధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడని ప్రభావ మా జీవితాలు సరిజయని ప్రభావ మీకు సరళత సంపూర్ణ పరిశుద్ధులు నటించండి మీ నూతనమైన అభిషేకం కనుగరించిన గొప్ప దేవ మారుదేలు సరిచేయండి పరిమళ సువాసనలాగా ప్రభా మా జీవితాలు సమర్పించుకుంటున్నామైనా అయినా మీకు సంపూర్ణుతులు నడిపించండి ప్రవ్వ మీలాంటి మనుషులు ఇలాంటి రుద్యమ కలిగించండి మీరు వాక్యందరి మాతో మాట్లాడండి రాయణ బిడ్డ త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రవ్వ మీ కొరకు గొప్ప సాక్షిని పెట్టుకొని రాద్ధపరుచుకోమని త్వరలో అన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నా ప్రార్థన తండ్రి ఆమె స్టార్ పాఠపడండి స్టార్ అన్న భారతదేశపు రాజా ముని వే అహ లే సర్వోకపు దైవ ముని వే అహ లేండియా దేశపు రక్షడా లేండియను కాపాడు వాడముని వే హేలు Hallelujah Hallelujah Hallelujah Hallelujah Bharat desh purajavu nive a hallelujah Tarva lokapudaivamu nive a hallelujah నలిగిన హృదయాలు దునపరుచును చేరున్న వారిని విడిపించును నలిగిన హృదయాలు దునపరుచును చేరున్న వారిని విడిపించును ఏసుని నాములు విడుదల కలుగునుహా లేలు ఏసుని నములు విడుదల కలుగునుహ లే Hallelujah Hallelujah Hallelujah Hallelujah Bharat desh purajavu nive ha hallelujah Sarva loka pu daivamu nive ha hallelujah India desh purakshakuna లేలు కపాడు పాడవు సాతాను తలను చిడుగా గుట్టెను షపాలు అన్ని ఉత్తులగించెను సాతాను తలను చిడుగా గుట్టెను అన్ని ఉత్తులగించెను Aayane devura nidesham chu chu nu hallelujah Aayane devura nidesham chu chu nu hallelujah hallelujah hallelujah hallelujah hallelujah భారతదేశపు రజ ముని వే అహలే సర్వలోకపు దైవ మునివే అహలే ఇండియా దేశపు రక్ష కుడా లేండియా క పాడు పాడముని వేలు అలా ప్రైజ్ కడన్నా థ్యాంక్ యూ ఓకే సర్ చిన్నగా ప్రార్థన చేసి వాకింగ్ చేసుకున్నా సూత్రం ప్రభ పరిషితుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నుతి మహిమా స్వరూపకు దేవ కృపా మైడ నీకు అన్నా నిసయ గొప్ప దేవ ఈ గడిచిన కాలవంత ప్రభ మమ్మలందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకొనైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగరించినారు ఈ యొక్క మధ్యకాల మీ సన్నిధిలో కలిపే భాగ్యాన్ని కృపను అయినా ధన్యత మీరు మాకు కనుగరించినైనా మీ యొక్క స్వరమి ఓ ప్రభా యొక్క యోగ్యతను మీరు మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు వర్ణాలిసేయ గొప్పదైవ మీ వాక్య మీద ధ్యానిస్తుందిగా ప్రభావ మీరు మాతో మాట్లాడండి ప్రభావ మీ యొక్క నూతనమైన అభిషేకం పర్వకొక జ్ఞానం మాకు అనుగరించండి ఈ మేము అర్థం చేసుకొని ప్రభావ ఏ రీతికి మీరు చేసుకొని ప్రభావ మా జీవితాలు అవలంబించుకునే దాని ప్రకారం మీరు విశేషంగా ప్రభావ లేకునేది వాటిని అనుభవపూర్వకంగా ప్రకటించేలాగిన దైవికమైన జ్ఞానం మాకు మాకు జ్ఞానం కొదుకుని ప్రభావ మీ జ్ఞానం మాకు ఇటు మేము అర్థం చేసుకోలేదన్న ప్రభా మా ఆత్మనేతలు ఇప్పటి మా హృదయాలను తెరవండి ప్రవ ఓ ప్రభా అయినా మా ఆత్మ నేతల్ని స్వస్థపరచండి మా చెవులను స్వస్థపరచండి ప్రవ్వ ఆ హృదయాన్ని స్వస్థపరచండి మమ్మల్ని బలపరిచినైనా ఈ సత్యని గ్రహించలాగిన మీరే సాయపడమని యేసు పరిశుద్ధ నామం ఉన్న తండ్రి ఆమెయ ఒక మూడు ఒక త్రీ డేస్ క్రితము ఒక వాక్యం చూసినాం మనము ఎపెస్ల రాసిన పత్రిక ఐదో దేంలో ఒక వాక్యం చూసినాము మన ప్రభు ఆయన ఎందుకు ఆయన మన కొరకు అర్పించబడి చాలా మంది చెప్తారు ఏంటంటే ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు ఆయన తన సిను తన ప్రాణాన్ని త్యాగం చేసిండు మన కొరకు బలిగా అర్పించబడి అని చెప్తారు కరెక్ట్ అది ఎందుకంటే మన పాప కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిండు పాపప్ప జీవితం నుంచి మనం బయట తీసుకొచ్చిండు అది కరెక్టే అంతవరకు కానీ అంతేనా ఇంకేమన్నా ఇంకేమన్నా మనకేమన్నా అనుగ్రహించండు మన ప్రభు చూడండి ఇంకా ఏమైనా ఉందా అందులో ధ్యానించాలా అని కానీ ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలా మరి మనకు దేవుడు ఎందుకు ఆ బలి అర్పణగా ఆయన అర్పించబడు అనేది మనం అర్థం చేసుకోవాలా మొన్నటిది నాలుగు మూడు రోజుల క్రితం విషయం బయలుపరిచినప్పుడు అది బహు కష్టకరంగా ఉండే వాక్యం అర్థం చేసుకునేది కాబట్టి ఆయన అడుగడుగున మనల్ని సంపూర్ణతలు నడిపించాలని మనం మనం మనం ఉంటాడు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే ఈ చివరి కాలంలో మనుషులు ఏ రీతిగా జీవిస్తున్నారు దేవుడు అంత గొప్ప విలువైన రక్షణ ప్రభువు వాళ్ళకు అనుగ్రహించినప్పుడు వాళ్ళు ఏ రీతిగా జీవించగలుగుతారు ప్రభు కొరకు అనే విషయాలు ప్రభు నాకు ఆ వారం కింద బయలుపరిచను ఒక ఒక రోజు నేను పంచుకోలేని వాక్యం తిరిగి ఆ వాక్యం మళ్ళా మళ్ళా విషయాలు ప్రభు బయలుపరిచుడు అది నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అయితే ఎపిసోడ్ రాసిన పత్రిక ఐదవ దీయం రెండవ వచనంలో ఇక్కడ ఒక వాక్యం చెప్పబడుతుంది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండటకు మన కొరకు తను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకునేను చూడండి తర్వాత ముందు చివరి భాగంలో అలాగునే మీరును ప్రేమ కలిగి ఇది బహు ఆశ్చర్యకరంగా ఈ వాక్యం ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ప్రభు మన పాపముల కొరకై బలి బలిగా అర్పించబడి తర్వాత ఆయనే తన రిక్తునిగా చేసుకున్నాడు ఈ లోకంకి వచ్చిండు మన పాపించండి సిరువలో ఆయన అంతా తగ్గించుకున్నాడు అని చెప్తున్నారు కానీ అక్క ఇక్కడ ఒక ముఖ్యమైన సీక్రెట్ దేవుడు ఏం బయలుపరుస్తుంది అంటే పరిమళ మనల్ని మార్చేది వాక్యం మరి పరిమళ సువాసన అంటే ఏంది ఇది అర్థం చేసుకోవాలి కదా మనం పరిమళ సువాసన అంటే ఒక అత్తరు జటా మాంస అంట దాన్ని జటా మాంసి అంటే బహు విలువ పరిమళ సువాసన అంటే అది ఎంతో సువాసన అంటే ఆ సువాసన గొప్ప గొప్ప ధనికుల దగ్గర అలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది అంత సువాసన అన్నట్టు అది ఒకసారి తగిలిందంటే ఆ పరిమళ సువాసన అది కొన్నికి మనుషులకు ఎంత దూరం ఉన్నా కానీ అది ఆకర్షింపబడుతూ ఉంటది అన్నట్టు అంటే అక్కడ మనం ఏం చూస్తున్నాం ఆయన మరణము ద్వారా ఆయన ఏం చేశాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా ఏంటంటే పరిమళ సువాసన ఉండిటకు మన కొరకు తన్ను తాను కానీ ఈ పరిమళ సువాసననేది ఎగిరిపోయింది అన్నట్టు కాబట్టి ఏంది ఆ పరిమళ సువాసన అంటే చూడండి ఒక ఒక చనిపోయిన శవానికి ఏం చేస్తారు వాసన రాకుండా ఏం చేస్తారో సెంట్ కొడతారు రకరకాల సెంట్లు కొట్టి ఆ వాసన రాకుండా కప్పి పెడుతూ ఉంటున్నట్టు కాబట్టి మన పాపకు జీవితంలో మనం కూడా ఆయనకు అసహ్యంగా ఉంటే మనం ఒకప్పుడు కాబట్టి చచ్చిపోయిన శవాల్లాగా ఉంటుంది ఎప్పుడైతే పాపం చేస్తారో వాళ్ళు చనిపోయిన వారితో సమానం వాళ్ళ ఆత్మలో చనిపోయిన వాళ్ళు శరీరంగా బతుకుతున్నారు కానీ ఆత్మ ముఖ్యం కదా శరీరం కుషించిపోతుంది కానీ నీ ఆత్మ ఎక్కడ అది ముఖ్యం అన్నట్టు కాబట్టి దానికి దేవుడు పరిమళ సువాసన అని గ్రించి అంట ఈ పరిమళ సువాసన అంటే ఏసు సాదృశ్యం అంటే ఆ సువాసన ఏందనేది మనం అర్థం చేసుకోవాలా చూడండి ఆ సువాసన ఎందుకు దేవుడి ఇస్తుంది మనకి ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఆయన పరిమళ సువాసనలాగా ఆ అర్పించబడుతున్నారా చూడండి పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు బలి పశువుని ఒక గుడ్డి దాన్ని కుంటి దాన్ని బలిపీఠం మీద బలి ఎంతో ఆ స్వచ్ఛమైంది దానికి ఎలాంటి జబ్బు లేకుండా ఎలాంటి రోగం లేకుండా కాలుకు చెయ్యి ఎలాంటి వంకర లేకుండా ఏది గాకొండా దాని కాళ్ళకు కానీ దాని తలకు కానీ ఎలాంటి కాకుండా ఎలాంటి మచ్చ లేకుండా అది సంపూర్ణంగా బాగున్నదే దేవునికి బలి అర్పిస్తున్నప్పుడు ఆ బలిని ఆయన స్వీకరించేవాడు అది ఆ బలి మీద అర్పించబడినప్పుడు అదేమవుతుంది అది మంచి సువాసనలాగా కాలి అది అది పరిమళ సువాసనగా ఆయన దేవుని సన్నిధికి పోతున్నట్టు మనం చూస్తాం అక్కడ చూడండి కాబట్టి అలాంటి బలినే దేవుడు స్వీకరిస్తాడు కాబట్టి మా ఇప్పుడు అలాంటి బలినే దేవుడు స్వీకరిస్తాడు కానీ ఇస్రాయల్ ప్రజలు మలాఖీ గ్రంథంకి వచ్చే ఏం చేశారంటే కుంటి దాన్ని గుడ్డి దాన్ని రోగగ్రస్లు అన్నిటిని బలి అర్పించినారు దేవునికి విరోధంగా తిరుగుబడతానం చేసింది భయంకరంగా పాపం చేసినట్టు వాళ్ళంతా చూడండి అసలైన బలి అర్పణ పాత కాలంలో దేవుడు చెప్తే ఎన్నో నియమాలు పెడితే వాళ్ళు ఏం చేసారంటే ఇస్రాయల్ ప్రజలు చివరికి వచ్చేవరికి మలాఖీ గ్రంథంకి వచ్చేవరికి భయంకరంగా దేవునికి తిరుగుబార్థం చేసి పాపంలో జీవిస్తే దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి ఆయన ఇచ్చిన ఆజ్ఞను అది గైకొనకుండా దాన్ని పక్క పెట్టేసి వాళ్ళ సొంత తలంపులతోని జ్ఞానంతోని ఏదో దేవునికి అర్పించాలా అంతే చాలు నా పాపం పోతుంది చాలు నేను ఆరాధన పాపం పోతుంది అనే విధానంగా గుడ్డి నమ్మకంలో క్రైస్తవ జీవితం ఈరోజు ఉంది కానీ ఇందులో ఏం నేర్చుకున్నాం మన ఆత్మీయ సత్యం అంటే ఆ బలి అర్పణ ఎప్పుడు దేవుడు స్వీకరించాడు అది సంపూర్ణంగా దహించబడినప్పుడు అది ఎలాంటి రోగస్తు ఎలాంటి లోపం లేకుండా ఉండాలది అప్పుడే అది తండ్రి సన్నిధి చేరుతుంది అనంటూ అప్పుడే ఇంకోయిన సువాసనలాగా అది చేరుతుంది కాబట్టి ఇప్పుడు ఆత్మీయంగా అర్థం చేసుకోండి ఏసుప్రవే ఆయన పరిశుద్ధమైన బలి అర్పణ ఆయనే పరిశుద్ధైన దేవుడు ఈ లోకానికి వచ్చి మన పాపంలో కొరకాయ ఈ లోకంలో అర్పించబడినది మన పాపంలో కొరకాయ అర్పించబడి ఆయన చూడండి ఎందుకు అర్పించబడి దేవుని సన్నిధిలో మనకు ఆ సువాసన ఇవ్వడానికి చూడండి అంటే అది అది అర్పించబడాల అప్పుడే ఆ బలిని దేవుడు స్వీకరిస్తాడని అర్థం ఎందుకు ఆయన చనిపోయాడు పాపముల కొరక ఈ లోకంలో పాపంలో మనుషులు విడుదల పొందడానికి ఆయన చనిపోయాడు కాబట్టి ఆ చనిపోయిన తర్వాత ఆయన ఆయన బలిగా అర్పించబడిన తర్వాత అది ఇంపైైన సువాసనలాగా దేవుని స్థానం చేరినంటూ మనం చూస్తాం అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయన ఎందుకు అర్పించబడి మనం అర్థం చేసుకోవాలా ఏసు ప్రభు ఈ లో ఎందుకు వచ్చిండు మనుషు కుమారుడు ఎందుకు వచ్చిండు పరిచారం చేయించుకోవడానికి వచ్చిండా పరిచారం చేయడానికి వచ్చిండా చేయించుకుంటాకి రాలేదు పరిచారం చేయటకు వచ్చిండు కాబట్టి చూడండి ఆయన ఎందుకు ఆ రీతిగా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ బలి అర్పణ దేనికి సంబంధించింది చూడండి ఆయన అర్పించబడినప్పుడు ఆయన సువాసలాగా స్వీకరించబడినడు మన పాపంలో కొరక మరణపు వాసనలు మనల్ని పరిమళ సువాసనలాగా ఆయన మరణం చేసింది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనం మనము ఆ రీతిగా పరిమళ సువాసనలాగా దేవుని ఇప్పుడు బలి అర్పణలు లేవు పిల్లలు కోసేది లేదు నువ్వే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధంలో పాల్పొందినవాడు నువ్వు నీ హృదయమే బలిపీఠం ఈ బలిపీఠం దగ్గర నువ్వు ఎలాంటి బలులు అర్పిస్తున్నావు నువ్వు నువ్వు బ నువ్వు అర్పించే అంటే బలి అంటే ప్రార్థన విజ్ఞాపనని పేరు రాసిన మనం చూస్తాం పరిశుద్ధ యాజకులుగా ఆ పరిశు దేవు ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడుస్తున్నారు మీరు దేవుని యాచకులుగా పరిశుద్ధ యాజకులుగా ఉన్నారని చెప్తాడు అక్కడ పేరు ఆ విషయం జ్ఞాపకం చేస్తాడు అంటే ఎలాంటి యాజకత్వం దేవుడు మనకి ఇచ్చిండు మనకు లేవి యాజకత్వం నుంచి మనకు దేవుడు వెలికి క్రమం అనే యాజకత్వాన్ని మనకు ప్రభు మనకిచ్చిండు ఆయన మరణం ద్వారా కాబట్టి ఇప్పుడు ఆయన ఎలాంటి ఎలాంటి కార్యాలు చేసిండు ఆయన ఆయన మరణించిన తర్వాత పాపంలోనూ మనకు అందరికీ విడుదల ఆయన ఆ పరిమళ సువాసన మనకిచ్చిండు చూడండి కాబట్టి మనం అర్పించే బలి ప్రతి బలిని అంటే ఆత్మ సంబంధించిన ప్రార్థనలు కానీ ఏమన్నా కానీ సేవా జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ సాంఘిక జీవితాలు కానీ మనం ఆ రీతిగా మనం జీవించగలుగుతున్నామా ఏ సుప్రభులాగా జీవించగలుగుతున్నామా ఈ విషయం కొద్ది కష్టతరంగా ఉండి వాక్యం అర్థం చూడండి ఆయన మాట్లాడుతున్నాడు అడుగడుగున కాబట్టి మనం పరిమళించాలా అనే విషయం చెప్తుండే అక్కడ చూడండి ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆయనను గురించి సమాచారం లోకమంతా తెలిస్తే ఆయన ఎంతమందిని బాగు చేసిండు సైతం బంధకలో విడుదల కల్పించిన గెరేసైన ప్రాంతంలో ఆ వ్యక్తి సమాధుల్లో తిరుగుతుంటే ఆయన అడుగుపెట్టినప్పుడు వాడే పరిగెత్తుకుంటూ వచ్చిన దయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది అది గద్దిస్తే చూడండి ఇవన్నీ ఏసు మరణం ద్వారా అవన్నీ జరిగినాయి చూడండి ఆయన ఎక్కడ అడుగు అక్కడ ఎన్నో విజయాలు జరిగినాయి ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో విషయాలు దేవుడు తీసిండు కానీ అలాంటి పరిమళ సువాసన అంటే ఏసు ప్రభు యొక్క ఆ యొక్క అంటే ఆయన మహిమ ఆయన ప్రసన్నత ఆయన వెలుగు ఆ పరిమళత్వము ఆ సువాసన అంటే వాక్యం కదా చూడండి మనం చూస్తాం అదేందో కొత్త చూసినాక ఒక కొన్ని విషయాలు బయలుపరిచి నేను కొన్ని చూపించి నేను వాక్యం ముగిస్తా ఎక్కువ టైం తీసుకోను అయితే ఆ రీతిగా ప్రభు చేసిన తర్వాత ఇప్పుడు మన ఈరోజు క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో మనం ఆ రీతిగా పరిమళిస్తున్నామా లేదా చూడండి ఏముంది అక్కడ పరిమళ సువాసనగా ఉండుటకు మన తన్ను తాను దేవునికి బలిగాను అర్పనముగాను గాను అర్పించుకోండు అంటే మన కొరకు ఆయన బలిగా అర్పించబండు ఆ పరిమళ సువాసన ఉండుటకునుంది అక్కడ కరెక్టే పరిమళ సువాసన ఉండుటకంటే మనం పరిమళించాలా మన ఆ రీతిగా ఉండాలని దేవుడే బలిగా అర్పించుకున్నాడు ఇప్పుడు ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే తర్వాత ఏముంది అక్కడ కింద అన్నాడు మీరును నువ్వు ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు ఫస్ట్ ఏమన్నా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించింది అన్నాడు కాబట్టి నీ నీ ఆత్మీయ జీతము ఆయన బలిగా అర్పించబడి ఆ సువాసన దేవుడు నీకిచ్చాడు మరి నువ్వేం చేస్తున్నాను నువ్వు అలాంటి పరిమళ సువాసన ఇతరులకి ఇవ్వగలుగుతున్నావా నీ జీవితాన్ని ఆ రీతిగా త్యాగం చేసుకుంటున్నావా సంపూర్ణంగా ఆయనకు సమర్పించబడి ఆ పరిమళ సువాసనని నువ్వు ఈ లోకస్తులకి గొప్ప జనానికి ఈ లోకపై విధానం ఉన్న వాళ్ళందరికీ ఇవ్వగలుగుతున్నవా అక్కడే నా మైండ్ స్టక్ అయిపోయింది చూడండి దేవుడు ఆయన మరణించింది కరెక్టే కానీ ఆయన మరణము ఏం చేసింది మనల్ని అంటే ఆ సువాసన అనేది ఏందనేది నాకు అర్థం కాలేదు ప్రభ మీది ఎట్లా అర్థం చేసుకోవాలో ప్రభ ఎన్నిసార్లు ఈ వాక్యం కానీ ఎప్పుడు కూడా ప్రభ ఈ సత్యం మీకు అర్థం కాలేదు ఇప్పుడు నాకు తెలిసిపోవంటే ప్రార్థం చేస్తుంటే దేవుడు బయలుపరిచిన ఎన్నో వాక్యాలు చూడండి కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఒక వాక్యం ఏంటంటే ఫస్ట్ జాన్ ఫస్ట్ జాన్ చాప్టర్ త్రీలో సిక్స్టీన్ ఏముందంటే అక్కడున్న వాక్యం ఏముందంటే మొదటి యోహాను త్రీలో సిక్స్టీన్ చూడండి ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాను చూడండి ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టండి తర్వాత దీని వలన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొని వచ్చున్నాము అసలు ప్రేమ అంటే ఏంది ఏసులో ప్రేమించిన కరెక్ట్ అసలు ఏంది ప్రేమ చూడండి దీని ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుని చున్నాం అంటే ఆయన ప్రాణము పెట్టిండు మన కొరకు మన కొరకు చనిపోయిండు మన కోసం ఆయన ప్రాణం పెట్టి క్రయధానముగా పెట్టిండు కాబట్టి దాని వల్లే మనకు ప్రేమ అంత తెలుస్తుందంట మరి మన కింద ఏముందా ఇంకా ఏముంది అక్కడ ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటా తెలుసుకుని చున్నాము అక్కడ చూడండి మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అలలు చూడండి ఆయన మన కోసం ప్రాణం పెడితే మనం ఏం చేయాలంట మన సహోదరుల నిమిత్తం మన ప్రాణమును పెట్ట బద్దులమై ఉన్నావు అంటే నువ్వు మరణం వగినంతగా ఆయన చెప్పే విధానం ఏంటంటే ఏసు ప్రభు ఆయన ప్రేమించి మనల్ని పరిమళ సువాసనగా మనం చేసిండు ఆయన అర్పించుకున్నాడు దేవునికి బలిగా అర్పించుకున్నాడు అలాగనే మీరు ప్రేమలు ఉండమంటే కాబట్టి ఆయన అర్పించుకుంటూ బలి అర్పణ ద్వారా రక్షణ వచ్చింది ఎన్నో విషయాలు మనకు అన్ని వచ్చింది ఆ పరిమళ సువాసన మనకి ఇచ్చిండు అది నీలోనే ఉందా అది పరిమళిస్తుందా అనేది ప్రశ్న ఇక్కడ తర్వాత కాబట్టి ఆ పరిమళ సువాసన ప్రభు మనకి ఇచ్చింది అలాగే మీరు ప్రేమించ ప్రేమగా ఉండమంటే చూడండి అలాంటి ప్రేమ మనం చూపించగలుగుతామా దే ఇతరు పట్ల మనం నీ ప్రాణము పౌనంతగా నువ్వు అంతగా బలిగా అర్పించవంటే సంపూర్ణంగా నువ్వు ఈ లోకం కొరకు ఈ లోకపు విధానంలో మనుషుల కొరకు నువ్వు అంతగా నీ జీవితాన్ని త్యాగం చేసుకోగలవా దైవం కోసం దేవుని కోసం అనేది ఇక్కడ కాబట్టి ఈరోజు త్యాగపూరితమైన సేవా జీవితంలో మనం లేకపోతే ఈ పరిమళత్వాన్ని మనుషులకి పేదజల్లకపోతే ఏం జరుగుతుంది మనకి ఎందుకు ఇచ్చిండు ఈ సంపూర్ణత పరిమళత దేవుడు మనకి ఎందుకు ఇచ్చిండు చెప్పండి మనకు కృపావరాలు ఇచ్చిండు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చిండు దేవుడు మనకి అన్ని ఇచ్చిండు కానీ అది వాటిని మనం ఎదజలుతున్నామా ఇతరులకు అది సంకల్పిస్తుందా ట్రాన్స్ఫామ్ అవుతుందా ఎంత బాగుంది వాటి చెప్పుకొని మనుషులు వెంబడిస్తారే కానీ దానిలో అందులో ఆత్మీయ సత్యం గ్రహించగలుగుతున్నారా మనం కూడా ఏం చేయాలి అక్కడ ఈ వాక్యం ప్రకారం చూస్తే నువ్వు కూడా అట్లా బలిగా అర్పించబడాలా ఆ పరిమళత్వాన్ని ఇతరులకు ఆయన నీకు నువ్వు మరి ఆయన నుంచి నువ్వు పొందుకుని నువ్వు ఇతరులకు ఇవ్వగలుగుతున్నావా ఆ పరిమళత్వాన్ని అది చూడండి అది మనం అర్థం చేసుకోవాలా అయితే ఏహెచ్కల్ గ్రంథం ఇరవై తొమ్మిది నలభై ఒకటి జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించదను చూడండి ఇలంతా మనుషులంతా ఎవరంట పరిమళ ధూపంలాగా అంటే ఆ పరిమళత్వం ధూపంలాగా ఉంటేనే మిమ్మల్ని అంగీకరిస్తున్నాడు ఎక్కడెక్కడ దేవుని బిడ్డలో వాళ్ళందరినీ సమకూర్చాలంట మనమంతా ఆ పరిమళూపముగా వాళ్ళని అంగీకరిస్తా అంటే ఆ పరిమళత్వాన్ని విస్తే కదా నీలో పెట్టుకుంటే ఎట్లా పరిమళత్వం ఆ పరిమళ సువాసన ఏంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి పరమ గీతంలో ఐదో అధ్యాయం మూడు పదమూడవచ్చిన అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పములు మన ప్రభు గురించి చెప్పబడుతుంది సుగంధ ద్రవ్యముల కంటే వృక్షముల కంటే శోభిళ్ళు ఉన్నత శోభిళ్ళు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మములు వంటివి ద్రవరూపక జటా మాంస వల్లే అవి పరిమళించును ఇది మన ప్రభుకు సంబంధించిన వాక్యం చూడండి ఆయన ఆయనను పూసుకుంటున్నాం మనం ఒక విధంగా చెప్పాలంటే ఆయనే సెంట్ కదా సెంట్ ఆఫ్ వాటర్ అని ఒక వాక్యం చూసినాం మనం వాసన నీటి వాసన అంటే వాక్యం కదా అది పరిమళ సెంటు అంటే ఏసుప్రవే కదా సెంటు సైంట్లకే సెంటు అయినా సైంట్లకే సైంటు అయినా ఏస్ప్రవే కదా అయినా కాబట్టి ఆ వాసన అనేది నీలో నుంచి పోవాలా అనేది ఇక్కడ ఆత్మీయ సత్యం ఆ వాసన తగిలితే ఏమవుతుంది చూడండి ఇక్కడుంది పరమగీత ఒకటి మూడులో నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది నువ్వేం పూసుకుంటావు పరిమళ తైలం ఏసుప్రభు ఐన్ పరిమళ తైలం ఆ గలది అంటే మనని మనం ధరించుకున్నావా లేదా నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో నీ పేరు అన్నప్పుడు ఆయన నామం పోయబడిన పరిమళ తైలంతో ఆయన నామము నీకు ఇచ్చిండు ఏసు ప్రభాక నామం ఏసుక్రీస్తు నామం నీకు ఇచ్చిండు ఆ నామము పరిమళ తైలముతో సమానం చూడండి అంటే ఆ నామంలోనే రక్షణ ఉంది ఆ నామంలోనే పాప క్షమాపణ ఉంది ఏసుక్రీస్తు నామలోనే రక్షణ ఉంది తర్వాత కన్యకులు నిన్ను ప్రేమించురు అంటే కన్యకులు అంటే రక్షణ పొందగలిగిన వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు అంతా ఆయన ప్రేమిస్తారంట మనం ఆయన ప్రేమిస్తున్నావా లేదా ఆయన ఆయన వాక్యానికి మనం విధేయత చూపిస్తున్నాం లేదా చూడండి కాబట్టి ఆ పరిమళత్వాన్ని దేవుడు మనకిచ్చిండు ఆయన మరణం ద్వారా చూడండి ఆ రీతిగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం మనం దాన్ని నిర్వర్తించుకుంటున్నాం మనం దైవం కోసము సమర్పించబడిన జీవితం అది దేవుని కొరకు త్యాగం చేయబడ్డ జీవితం ఆ రీతికి మనం త్యాగం చేసుకోవాలా అనేకులకి దేవుని సువాసన దేవుని తీపి వాసన మనుషులకు చూపించాలా ఏసుప్రవ రుచిని మనం చూపించాలా మనుషులకి ఈ లోకములలో మనుషులు ఏం చేస్తారంటే మనుషులు ఈ లోకంలో సంపూర్ణమైన ద్రాక్ష విడిచిపెట్టి జబ్బు స్వీకరిస్తున్నారు జబ్బు స్వీకరిస్తున్నారు కాబట్టి అసలైన ద్రాక్షరాసాన్ని విడిచిపెట్టి అబద్ధ బోధల తట్టు మతపరమైన జీవితం తట్టు మనుషులు ఆ రీతిలో చూస్తున్నారు కానీ మనము సంపూమైన ఆ ఏసు ప్రభు ఆ పరిమళత్వాన్ని మనం చూపిస్తే అనేకులు ఆకర్షింపబడతారు చూడండి ఇప్పుడు ఎవరైనా మంచి సెంట్ కొట్టుకొచ్చారనుకో అప్పుడు ఏం జరుగుతుంది అబ్బాయి ఎంత బాగుంది వాసన అంటావా లేదా ఎవరైనా ఒక మంచి ఒక రైస్ లో ఏదన్నా మంచిగా ఏదైనా చికెన్ మటన్ వదిలి వదిలిననుకోండి ప్రకృతి సమంగా అర్థం చేసుకోవాలా ఏదైనా ఒక మంచి వంట వండినా కానీ ఒక మంచి స్పీడ్ చేసినా ఎంత సువాసన వస్తుంది ఆ సువాసన తట్టి మనం అబ్బాయి ఎంత బాగుంది సువాసన అని చెప్పి లేదా అదే ఏరే వస్తే మురికి వాసన వచ్చింది అనుకో పక్కన నుంచి అబ్బాయి మురికి వాసన కంపు తట్టుకోలేకపోతానని చెప్పి మనం ఏం చేస్తాం అక్కడి నుంచి వెళ్ళిపోతాం కానీ ఆ మంచి వాసన వచ్చినప్పుడు ఏమైంది ఇంకా అక్కడే ఉండబాయి ఎంత బాగుంది వాసన అనిపిస్తుంది ఒక్కసారి మేము పని చేస్తుంటే పోతా ఉంటే ఇల్లు ఇంటి పక్కన చాలా మంది వండుతుంటారు కదా వండుతుంటే చికెన్ మటన్ వాసన మంచి మసాలా వాసన వస్తుంటే అబ్బాయి ఎంత బాగుంది వాసన అనుకుంటా ఉంటాం చూడండి ఆ వాసన ఎంత బాగుంటే మనకు అర్థం చేసుకోవాలా కానీ అది తింటే ఇంకెంత బాగుంటుంది ఇంకా చాలా బాగుంటుంది కదా వాసన ఎంత బాగుంటుంది చూడండి మనుషులు రుచి పచ్చలేని మన్నాను తింటున్నారు తాజా మన్నను తింటలేరు చూడండి మనుషులు వాక్యాలలో వాసన చూస్తారు కానీ చెప్పిందే మనం చెప్తున్నాం కానీ దేవుడు ఎన్నో విషయాలు మనకు బయలుపరచాలని ఆయన మన నెడలో ఇస్తారని తలంపులు కలిగి మనం వాటిని ధ్యానించకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లోకపు అదే విధానంగా మనం పోతా ఉన్నాం చూడండి ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మన కొన్ని చెట్లకి ఫలాలు చెట్టు కొమ్మలకు కాస్తాయి ఫలాలు దానిమ్మ చెట్టు యాపిల్ చెట్టు కొన్ని కొన్ని ఫలాలు ఏం చేస్తాయంటే చెట్టు కింద ఉంటాయి బాగా అర్థం చేసుకోండి కొన్ని ఫలాలు చెట్టు పైకి చెట్టు కొమ్మను కాస్తాయి కొన్ని ఫలాలు ఏం చేస్తాయంటే చెట్టు కింద ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ ఒక ఒక ఒకటి ఏంటంటే బంగాళాదుంప కిందనే ఉంటుంది వెజిటేబుల్స్ కానీ కొన్ని వెజిటేబుల్స్ ఏమో చెట్లు కాస్తాయి కొన్ని వెజిటేబుల్స్ భూమిలో ఉంటాయి కొన్ని ఫలాలు చెట్లు కాస్తాయి కొన్ని ఫలాలు భూమి లోపల ఉంటాయి ఒకటి ఒకటి ఏంటంటే పల్లీ పల్లీలు ఏం చేస్తారంటే అది చెట్టు కింది ఉంటది అది చెట్టు పైన ఉంటుంది ఏం కనిపింది చెట్లు ఏముండదు పైన మామూలు చెట్టు కాస్తుంది దాని కింద గుత్తులు గుత్తులుగా కదా కింద పల్లీలు కింద ఉంటాయి భూమిలో ఎట్లా అది ఆ చెట్టు మొక్క బాగా పెద్దగా అది మంచిగా కాయ ముదిరిందనుకో వాళ్ళు చూస్తారు ఆ కాయ ఆ చెట్టు పీకినం అది కరెక్ట్ గా ఆ కాయ ముదిరిందా గింజ పట్టినని చూసి అప్పుడు ఏం చేస్తారంటే ఆ సమయం బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు అవన్నీ పైకి పీకినప్పుడు అప్పుడు దానికి ఆ చెట్టుకి ఆనుకొని కింద ఉంటాయి ఆ పల్లీలు అప్పుడు అది పై అది పైకి ఇట్లా ఆగినప్పుడు అప్పుడు దాని చెట్టు గుత్తులు గుత్తులుగా కాయలు ఉంటాయి అప్పుడు అవి కోస్తే తింటారు మనుషులు చూడండి అట్లనే మనం ఏం చేస్తున్నామంటే ఆ చెట్టుకున్న ఫలాలే చూస్తున్నా కానీ ఆ చెట్టు ఏరు ఎక్కడి నుంచి రసం పీల్చుకుంటుంది దాని లోపల ఏముందని చూసుకెళ్లేడు మనం ఈ రోజు క్రైస్తవ జీవితము పై చూసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఆయన మరణించుండు ఆయన కొరకు జీవించాలని అని అనుకుంటున్నారు పోతున్నారు కానీ యథావిధిగా ఎప్పుడు కూడా ఆయన పరిమళ సువాసన వెదలజల్తలేదు మనుషులకి ఏ సుప్రవేయ కదా ఆ వాసన ఆ వాసన ఒకప్పుడు ఉండే క్రైస్తవ సంఘంలో బహు విస్తారంగా ఉండే సువార్త అవన్నీ వాసన కానీ ఇప్పుడు లేదు అది అది పోయి గబ్బు వాసన వచ్చింది అట్లా చెప్తే చాలా కష్టంగా ఉంటుంది చూడండి ఆ సెంటు వాటర్ ఆ సెంటు వాసన ఆ పరిమళ సువాసన ప్రభు ఆయన మరణం ద్వారా బలిగా అర్పించుకోండి ఆ సువాసన నీకిస్తే క్రైస్తవ జీవితం ఈరోజు ఏం చేస్తుంది అది పోగొట్టుకొని మురికి వాసనలాగా స్వీకరి ఉంటే ఆయన ఎట్లా నేను స్వీకరించగలడు నీలో ఎన్నో బలహీనతలు ఎన్నో ఈ లోకప్ప విధానాలు ఉంటే ఆయన కొరకు పాపవిత్రంగా జీవిస్తూ ఉంటే ఎట్లా స్వీకరిస్తాడు ఆయన పాత నిబంధన కాలంలో ఇసాల్ ప్రజలు ఆ గొర్రెది కుంటి అన్నీ అర్పిస్తాయని ఆయన తెగులు వచ్చిందా లేదా మంచి బలి అర్పించాల్సిన పోయి అంటే పరిశుద్ధంగా ఉండి మనం బలి అర్పించాలంటే పరిశుద్ధంగా ఉండి ఆయన శుతించాలా ఆయన పరిమళ వాసనని మనం పీల్చుకోవాలా ప్రతిరోజు నింపుకోవాలా ఆ పరిమళత్వాన్ని ఆయన మన హృదయంలో ఉంటే పరిమళ సువాసన మనం నడుస్తుంటేనే దయ్యాలు కూడా పడిపోతూ ఉంటాయి ఆ రీతిగానే వాళ్ళు ఆయన సువాసన ఎద చెల్లిండ్రు ఎక్కడ ఎద చెల్లిండ్రు ఈరోజు మనం అలాంటి పరిమళ సువాసన ప్రభు మనకిస్తే మనం ఎట్లా ఉంటున్నాం ఆయన నేను ప్రార్థన చేస్తున్నా మనం కరెక్టే నాకు అవి ఒక ప్రశ్నలాగా అనిపించింది నేను ప్రార్థన చేస్తున్నా సేవ కలుగుతున్నా ప్రభావ నేను లేదా నీ పరిమళ వాసన నేను నేను నింపుకొని అనేకులు ఇస్తాను లేదా ప్రభు అంటే ఈ వాక్యం దేవుడి దేవుడు చూపిస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఆ రీతిగా మనం ఉంటే ఏ రీతిగా మనం ప్రభు కొరకు జీవించగలం చూడండి అందుకే చూడండి మొదటి కొరింది రాసిన పత్రిక నేను ముగిసేస్తున్నాను పది నిమిషాల్లో ఫస్ట్ కొరంది సెకండ్ కొరింది రెండో అధ్యాయము పద్నాలుగు ఆ పరిమళ సువాసన దేవునికి ఎందుకు ఇచ్చిండు ఏందా పరిమళ సువాసన ఏంది బ్రదర్ పరిమళ సువాసన అంటే ఏసు ప్రభు బలిగా అర్పించుకున్నాక ఆ సువాసన మనకి ఎందుకు ఇచ్చిండు బ్రదర్ ఎందుకు ఇచ్చిండు మనకి ఏందా పరిమళ సువాసన సెకండ్ కొరింది రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు మా ద్వారా అంటే చూడండి మా ద్వారా అంటే అప్పుస్తులు ఇప్పుడు మనం ఏం చేయాలా మా అనే బదులు నా ద్వారా నుండి ఇంకెట్లా వాళ్ళ కాలం అయిపోయింది కదా ఇది మన కాలం అంటే మన టైం ఇది ఈ లో దేవుడు నీకు ఎందుకు ఆ పరిమాణ సువాసన ఇచ్చిందని భజ అర్పణగా అంటే నువ్వు అనేకులకు అది ఇవ్వటానికి నీలో పెట్టుకోవడానికి కాదు దీపము దీపస్తంభమేనే పెట్టాలా మనుషులు ఏం చేస్తారు మంచ కింద పెడుతున్నారు ఈరోజు క్రైస్తవ జీతం నేను నమ్ముకుంటే సార్లు ఏసుపడి నమ్ముకుంటే సార్లు నా కష్టాలే నా బాధలే ఉన్నాయి నాకే ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయి నేను ఎక్కడ సేవ చేయాలా ఎన్నో ఆటంకాలని సమర్థించుకొని ఆ దీప సంబంధి ఆ వెలుగులాగి తయారు చేస్తూ నువ్వేం చేస్తున్నావు ఆ వెలుగును తీసిపోయి మంచ కింద పెడుతున్నావు చూడండి ఈరోజు క్రైస్తవ జీవితం అట్లా ఉందా లేదా ఎక్కడున్న చెప్పు పరిమళ సువాసన ఆయన వెలుగును ఎక్కడ ఎద జలుతున్నావు ఎక్కడ మనం ఎద జలుతున్నాం ఆయన పరిమళత్వాన్ని ఆయన అడుగు పెడితే ఆ ప్రదేశం కంపించింది ఎన్నో అద్భుతాలు చేసిండు ఎంతో మందిని సైతాన్ని అధికారంలోనో బంధకాలను తీసుకొచ్చిండు కానీ అంత అంత అభిషేకం మనకి ఇచ్చినప్పుడు అంత పవర్ఫుల్ అభిషేకం మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇంకా భయపడుతున్నాం ఇంకా దిగులు పడుతున్నాం ఇంకా ఏదేదో అనుకుంటా ఉన్నాం ఇంతకాలం మనము ఆయన ఆ యొక్క ఇంకా మనం సిటరేట్ కాకపోతే ఇంకా ఎప్పుడు సమయం దగ్గర కాలం దగ్గర పడిపోతుంది ఎన్నో ఎన్నో విధానాలుగా ఎన్నో విషయాలుగా ఈ లోకంలో ఏం జరగబోతుంది అవన్నీ దేవుడు బయలుపరుస్తుంటే మనం ఏం చేస్తున్నాం ఆ దేశపై మనసు కింద పెట్ట మనలో పెట్టుకున్నాం అది పరిమళం బయటకు వస్తలేదు ఆయన ఇచ్చిండు కానీ ఆయన మరణం ద్వారా అర్పించబడేది మనకిచ్చిండు నువ్వు నీకు ఆ పాప జీవితంలో ఉన్న మనకి ఆ పందిలాగా పులిన మనల్ని దేవుడు ఆ మురికిలో నుంచి దేవుడు బయట తీసుకొచ్చి మనకేం చేసి స్వరూపం ఇచ్చి ఆయన పరిమత్వాన్ని ఆయనను ఆయన మనకిచ్చిండు ఆయన సువాసన ఆయనక వెలుగు ఆయన సన్నిధి మనకిస్తే మనం ఏం చేస్తున్నాం ఈ లోకంలో క్రైస్తవ జీవితము అరీతి లేదు ఎందుకు వాళ్ళని స్వీకరిస్తలేదు గొప్ప జనం ఎందుకు మరణిస్తుందంటే ఇప్పుడు బాగా అర్థమవుతుంది వాళ్ళు ఆయన కొరకు పరిమళ సువాసనలాగా లేరు చివరికి వాళ్ళు మరణం మరణంచి అప్పుడు ఆయనకు అర్పించబడుతున్నారు అప్పుడు పరిమళ సువాసనగా అర్పించబడుతున్నారు లేటుగా అందుకు వాళ్ళు మరణంగానో పోతున్న గొప్ప జనం అంటే ఎందుకంటే ఇప్పుడు పరిమళ సువాసనలాగా లేరు వాళ్ళు అది పోగొట్టుకున్నారు మనుషులు కానీ నువ్వుకు దేవుడు అది అది మనకు దేవుడు బయలుపెచ్చండు తిరిగి ఆ సువాసన వాళ్ళకి తగలాలంటే ఈ సత్యం మనం ఆ రుచిని మనం చూపించాలా రుచి పోయింది నాలుక తిని తిని తిని ఏం చేస్తుంది తింటా ఉంటే రుచి పోతూ ఉంటుంది కానీ నీ లోకాదాన్ని తింటే నీకు రుచి పోతూ కానీ అసలైన మన్నాను తింటుంటే ప్రతిరోజు అయితే తాజాగా ఉంటుంది కదా ఫ్రెష్గా ఉంటుంది అది విచ్చిపెట్టేసి క్రైస్తవులు రెడీమేడ్ ఫుడ్ రెడీమేడ్ విధానంతో పోతూ ఉన్నారు కానీ సందిలో కూర్చొని ధ్యానించింది లేదు చూడండి అందుకు దేవుడు ఇక్కడ చెప్తుండం చూడండి మా ద్వారా ప్రతి స్థలం అందు జ్ఞానం యొక్క సువాసన ఇప్పుడు అర్థమవుతున్న సువాసన అంటే ఏందో క్రీస్తుని గుచ్చిన జ్ఞానం యొక్క సువాసన ఆయన జ్ఞానం యొక్క సువాసన అంటే ఏసు ప్రభు ఒక జ్ఞానములో సువాసన అన్నప్పుడు ఆయన జ్ఞానములు ఏముంది ఆయనలో ఏముంది అంటే ఆయన మరణించిండో రక్షించిండు కరెక్టే కానీ ఇంకా ఏదో ఉంది ఇంకా మనం ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా చూడండి ఆయన ఒక జ్ఞానం మనుషులకు జ్ఞానం పోగొట్టుకున్నారు నా ప్రజలు ఎందుకు నశించిరి జ్ఞానం లేక జ్ఞానం తక్కువైందా జ్ఞానాన్ని ఇస్తే దేవుడు అది పోగొట్టుకున్నారు కానీ ఆ పోగొట్టుకున్న వాళ్ళకి ఎవరు మన తిరిగి జ్ఞానము అది ఎట్ట వాళ్ళు పొందుకోవాలంటే వాళ్ళు మరణించబోతున్నారు కానీ ఎట్లా పొందుకోవాలంటే ఇక్కడ పౌలు చెప్తాడు మా ద్వారా ప్రతి స్థలంలో నువ్వు ఎక్కడ అడుగు పెట్టి అక్కడ పరిమళించిపోవాలా నువ్వు ఎక్కడ అడుగు పెడితే దుష్ట శక్తులని కూలిపోవాలా నువ్వు ఎక్కడ అడుగు పెడితే పరిమళ దేవుని సువాసన ఆయన నీటి వాసన ఆయన వాక్యము అక్కడ తాకాల మనుషులకి మరణంలో ఉన్న వాడంతా జీవం పొందుకోవాలి రీతిగా అట్ల పరిమలించాలి నీలో దేవుని వాక్యం ఆ సువాసన ఆ సెంటు అనే వాటరు ఆ సెంటు తగిలితే మనుషులు ఎంత బాగుందని పీల్చుకుంటారు కదా ఎంత బాగుంది వాసనని కానీ ఈ రోజు మనుషులు గబ్బు వాసనపై స్ప్రెడ్ చేస్తున్న అబద్ధ బోధను స్ప్రెడ్ చేస్తూ మనుషుల్ని పాపంలో నడిపిస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఈ పరిమళ సువాసన తగులుతుందో వాళ్ళ అది విడిచిపెట్టి ఈ సువాసన తోటి ఆకర్షింపబడతారు అది దేవుడు నాకు బయలుపరిచింది ఎట్లా ప్రవ మరి ఏ రీతిగా ప్రవ మరి ఎట్లా స్ప్రెడ్ చేయాలా ప్రవ అంటే నేనున్నా నీకు తోడుగా నేను నడిపిస్తా చూడండి ఆయన మాట్లాడే దేవుడు కదా ఆయన ప్రత్యక్షణం మాట్లాడే దేవుడు నా యొక్క పరిమళ సువాసన అంటే చూడండి ఈ లోకమంతా అబద్ధం ఆశ్రయిస్తుంటే మతపరంగా జీవిస్తున్నారు ఎప్పుడైతే ఈ పరిమళ సువాసన ఈ సత్యం మనుషులు తగుతుందో పరిమళిస్తుందో సత్యం ఎట్లా ఎట్లా సత్యం చెప్తే ఎట్టుండి తెలుసా అది పరిమళిస్తుందంట అది మనుషులకి ఎంతో ఇంపుగా ఉంటుందంట అది స్వీకరిస్తారు మనుషులు ఎంత బాగుంది వాక్యం అరే ఇంతకాలం మేము వినలేదే ఇది ఇంతకాలం మాకు ఎప్పుడు ఈ రుచి మాకు తడగలే ఈ వాసన ఎప్పుడు కూడా ఇంతకాలం ఎన్నో వాక్యాలు విన్నామే ఎంతో చెప్పారు కానీ ఇప్పుడు ఇది చెప్పబడుతున్న ఈ ఇది ఎంతో రుచికరం ఉంది మన్నా ఎంత బాగుంది వాక్యం అప్పుడు మనుషులు దేవుని ప్రేమిస్తారు ఇందాక మనం చూసిన పరమగీత అప్పుడు కన్యకులు ఆయన ప్రేమిస్తారంట ఏసు ప్రభు యొక్క ఆయన వాక్యం ఆకర్షింపబడితే ప్రతి ఒక్కరు ఆ సువాసన నువ్వు నీకిచ్చిన దేవుడు ఆ సువాసన కాబట్టి నువ్వు వెదలుతున్నవా దేవాన్ని పరిమళించాలా ప్రరవశించాల ఆయన ఆయన కొరకు ఫలించాలా పరిమళించడం వంటి ఫలించటం ఫలము బయటికి రావాలా ఈ లోకమంతా ఫలం లేక నీటి దప్పి చేత జీవం లేక అది పెరుగులాడుతున్నాల ఆత్మలు ఒక్కసారి ఆ దుప్పి నీటి వాగల కొరకు ఆశపడినట్లు దేవాన్ని ప్రాణం నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నట్టు కానీ వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ఆత్మలు ఆశపడుతున్నాయి కానీ ఆత్మ దుఃఖిస్తున్నాయి ఆత్మ తపించిపోతుంది ఆ నీటి కోసం కానీ వాళ్ళ వాళ్ళ మటుకు అది అర్థం చేసుకునే చెప్తులు ఉన్నారు ఎప్పుడైతే ఆ నీటి వాసన దొరుకుతుందో ఇప్పుడు మనకు బాగా దాహమైందనుకో ఎక్కడ నీళ్ళు దొరకలే తిరుగుతా ఉన్నాం తిరుగుతా ఉన్నాం ఎక్కడ ఎక్కడ నీళ్ళు దొరుకుతుంది వాళ్ళు ఎంత ఉంటుంది ఎంత సంతోషంగా నీళ్లు కడుపుకుండా మనం తాగుతాం ఈ రోజు ఆత్మీయ జీవితంలో వాళ్ళ వాళ్ళ హృదయాలు అట్లున్నాయి ఆ నీటి వాసన లేక వాళ్ళు చినిగిపోయిన జీవితం లాగున్నారు మొద్దు ఒక మొడ్డు కింద లోపల పెట్టేటు చిరికిపోతుంది చూసించిపోతే చనిపోతుంది మనిషి మరణించితే చిరికిపోతుంది కదా మరణిస్తే చనిపోతుంది కానీ వాసన కొడుతుందా లేదా ఈ రోజు క్రైస్తవ జీతం అట్టుంది అటు చెప్తే కష్టంగా ఉంటుంది పీనుగు ఎక్కడుందో గద్దలో పోగలుగుతున్నాడు క్రైస్తవ సంఘం పీనుగులాగా తయారైపోయింది ఆ పీనుగుకు నీవు జీవం ఇవ్వాలా లేదా నువ్వు పోయి నేను అక్కడ పోతే ఆ పరిమనసు వాసన ఆయన వాసన అది తగిలినప్పుడు లేచుండదా లేదా పాత నిబంధన కాలంలో ఎలిషా ప్రవక్త చనిపోయినప్పుడు ఆయన ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది ఆయన సమాధి పక్కన ఎవరినో ఒక అతను పూడ్చిపెడతాడు ఆయన ఎముకలు తగిలి ఆ వ్యక్తి బతికిందంట ఆశ్చర్యం కదా ఆయన ఎనుకలు తగిలితే ఆయన ఎందుకు బతకాలా మీరు అర్థం చేసుకున్నా పరిమణు సువాసన అంటే ఏందో అంటే ఆయన ఎముకల్లో కూడా దేవుని జీవం ఆయన చనిపోయినా కానీ ఆ ఎముకల్లో కూడా దేవుని జీవం ఉంది అది ఎందుకు రాసిన బైబుల్ అంటే ఇప్పుడు నాకు బాగానే అర్థమవుతుంది అంటే నిన్ను తగిలితేనే ను ఎక్కడ అడుగు పెడితే నేను నేను తాకితేనే వాళ్ళకి జీవం రావాలా అది పరిమళ వాసన అంటే ఏసు ప్రభుత్వ జీవం నీలో అది పరిమళించాలా ఆ వాసన వాళ్ళు కమ్మాల చూడండి తర్వాత చూడండి ఇక్కడ నీకు ఎక్కువగా ముగిస్తే మళ్ళీ వచ్చేవారు నేను చెప్తాను ఎందుకంటే చూడండి చూడండి ఏముంది అక్కడ మా ద్వారా ప్రతి స్థలంలో గుచ్చిన జ్ఞానం యొక్క సువాసన కనబరుచు ఆయన ఎందు మమ్మని ఎల్లప్పుడూ విజయోత్సవంతో దేవునికి స్తోత్రము హలలుయ చూడండి ఎల్లప్పుడూ ఎక్కడ పోతే అడుగు పెడితే అక్కడ విజయం దేవుడు ఇస్తున్నంట ఎంతమంది విజయం ఇస్తున్నారు తర్వాత చూడండి పదిహేను వచ్చిన చూడండి ఇప్పుడు చూడండి ఇది ఏందో రక్షింపబడే వారి పట్లను నశించే వారి వారి పట్ల మేము దేవుని దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము ఇప్పుడు అర్థమవుతుందా రక్షింపవారి పట్ల నశించే వారి పట్ల రక్షింపబడ్డ వాళ్ళు ఎవరు నశించిపోయిన వాళ్ళెవరు అంటే రక్షింపబడ వారు సువాసన లేనట్టే ఇక్కడ రక్షింపబడే వారి పట్ల వాళ్ళకి రక్షణ ఆల్రెడీ ఉంది కదా మరి ఎందుకు మళ్ళా ఆ సువాసన మేము వాళ్ళ ఆ సువాసనలాగా మేము ఉన్న వారి పట్లని ఎందుకు చెప్తున్నాడు పౌలు ఇప్పుడు అర్థమవుతుందా ఆ సువాసన లేదు రక్షణ పొందుకున్న వాళ్ళ దేవుని సంపూర్ణత లేదు ఆయన సువాసన లేదు ఆయన పరిములత్వం లేదు ఆయన ధరించుకోలే నశించు వారి వారి పట్లనడు తర్వాత రక్షింప వారి వారి పట్ల అనడు మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము మనమే సువాసన ఏసు ప్రభు సువాసన దేవునికి అన్నాడు అక్కడ అంటే ఏసు ప్రభు ఈ లోకంలో ఎట్లా సువాసన ఉండి దేవునికి మన సువాసన మనకి ఎట్లా ఇచ్చిండు ఆ సువాసన దేవుడు మనకి ఇప్పుడు మనము క్రీస్తు సువాసన మనం ఉండాలా ఏసు సువాసనలాగా ఉండాలి ఎట్లా ఎట్లా ఉండాలా ఎవరికి ఉండాలా రక్షింపవారు పట్ల అంటే రక్షణ ఉన్న వాళ్ళు కూడా అది పోగొట్టుకున్నారు ఆయన కొరకు పరిమళిస్తలేరు వాళ్ళ వాసన ఉంది అట్లా చెప్తే చాలా కష్టం కదా ఆ సువాసన లేదు పోగొట్టుకున్నంటే వాళ్ళకి సువాసన ఇవ్వడానికి దేవుడు మనలో లేపుతున్నాడు ఏందా సువాసన నశించే వారి పట్లను క్రీసు సువాసన ఉన్నాము తర్వాత నశించే వారికి మరణార్థ పైన వాసనగాను చూడండి నశించే వారికి మరణార్థ వాసన అంటే ఏంది మరణించిన వాళ్ళకి ఆ వాసన ఎవరిచ్చిండ్రు ఏ స్ప్రభ ఇచ్చినా ఆయన మరణం ద్వారా బలిగాను అర్పణగా అర్పించుకొని ఆ పరిమళ సువాసన మనకి ఇచ్చింది కదా కాబట్టి ఇప్పుడు నీకు అర్థమవుతుందా నువ్వు ఆ రీతిగా మరణ శ్రమ పొంది కానీ నీ జీవితం సంపూర్ణంగా బలి అర్పించబడాల ప్రతిరోజు నువ్వు నువ్వు బలిపీఠం జీవితం మనంతా చూడండి ప్రతిరోజు నీ హృదయం నుంచి బలి అర్పణ అర్పిస్తూనే ఉండాలి అనేకుల కొరకు నీ జీవిత త్యాగం చేసుకోవాలా నచించే వారికి మరణాలపైన వాసనగా ఉండాలా రక్షింపబడే వారికి జీవాత పైన వాసనగా ఉండాలా మనం ఉన్నాం ఉండాలా వాళ్ళు ఉన్నారు అక్కడ ఈ రోజు మనం ఉంటున్నావా లేదా రీతిగా చూడండి మరణించే వాళ్ళకి మరణపు వాసనలాగా మన ప్రభులు ఉండాలా మరణం మన మరణాన్ని జయించిందా మన ప్రభు మరణముని మరణముతోనే జయించింది ఇప్పుడు అర్థమవుతుందా నువ్వు ఈ లోకస్తో ఈ మరణం అంటే సైతాను మరణం అంటే సైతం మన శత్రువు అంటే మరణం మరణాన్ని మరణంతోనే ఆయన జయించండి అర్థమవుతుందా అంటే మరణాన్ని అంటే ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు ఇంకా బాగుంటుంది కదా చాలా మంది చెప్తుంటారు ముళ్ళును ముళ్ళుతో తీయాలంటారు అవును ముళ్ళును ముళ్ళుతోనే దియాల మరణాన్ని మరణంతోనే జయించాలా ఆయన మరణం ద్వారా పాపప ముళ్ళుని విరిచివేసింది దేవుడు చూడండి అంటే ఆయన అంతగా త్యాగం చేసుకొని ఇచ్చినప్పుడు నీ జీవితం అంతే కదా ఇందాక మనం చూసిన ఫస్ట్ వ్యూహంలో మనం కూడా మన సహోదరుని నిమితే మనం ప్రాణం పెట్టే బద్దలో ప్రాణం పెడితే ఏ లాభం లేదు అంటే దాని అర్థం ఏంది నువ్వు చనిపోతే మన మిగతా వాళ్ళకి ఏం లాభం దాని అర్థం అది కాదు అంటే మరణం అగినంతగా నువ్వు వాళ్ళ కోసం శ్రమ నీ కాల వరకు అంత ప్రయాసం నీకు ఉండాలా ఏసు ప్రభులాగా అప్పుడే ఆ పరిమళాత్వాన్ని మనుషులు పొందుకొని ఆయన ఆకర్షింపబడతారు ఏదో నువ్వు వాక్యం చెప్తే ఆకర్షింపబడేది కాదు సత్యం పరిమళ సువాసన అంటే ఇంకా బాగుంటుంది కదా కానీ ఆ టై టైట్లు చెప్పాలి నాకు రాలేదు కాబట్టి చూడండి సత్యం పరిమల పరిమళ వాసనను ఎదగల్లాలా అంటే ఈరోజు మా మాది రోజు సత్యంలో వేర్ అని చెప్పి అంటారు కానీ చూడండి పరిమిళిస్తుందా చూడండి సత్యం అనే సువాసనగా మనం ఉండాలా చూడండి తర్వాత నశించి వారి పట్టను మరణపు సువాసనగాను రక్షింపు వారి పట్ల జీవపు వాసనగాను ఉన్నాము ఉన్నాము అని ఉన్న మనం ఉన్నామా మనం ప్రశ్నించుకోవాలా చూడండి పదిహేడు వచ్చిన ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవడు మనం సరిపోతామా మనం ప్రశ్నించుకోవాలా ఇట్టి సంగతులకు మనకు చాలిన ఎవరు చూడండి ఇటి సంగతులు చాలిన ఎవరు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులు వాళ్ళు ఉండక ఈ లోకం అంతా దేవుని వాక్యాన్ని మనకు తెలుసు కానీ ఎట్లా జరిపేసిందో తెలియాలా వాళ్ళు ఏ రీతిగా మోసగించిందో తెలియాలా ఏ రీతిగా సత్యాన్ని దొంగిలించిన చలి తెలియాలా ఏ రీతిగా అనేకులు ఎట్లా జీవిస్తున్నారు దేవుని వాకి మెట్లా ఉందని చూపించాల నువ్వు రుజువు చూపించాల నువ్వొక రుజువు నువ్వే రుజువు ఏసు ప్రభు రుజువు నువ్వే ఆయన సత్యం నువ్వే నువ్వే సత్యము ఇది సత్యం అని ఏసు ప్రభు అందుకే ప్రవణడు సత్యం గురించి సాక్షి ఉండడానికి లోకానికి వచ్చాడు ఈ లోకం ఎందుకు తీసుకొచ్చిండు ఆ పరిమళ సువాసన ఎందుకు దేవుడిచ్చిండు రక్షింపవారి పట్ల నశించవారి పట్ల రెండు గుంపులు ఆ రెండు గుంపులకు సువార్త చెప్పాలా ఈ రోజు రక్షింపబడిన వాళ్ళు కూడా మనం మనపు వాసనలానే ఉన్నారు మరి వాడికి జీవో వాసన లాగా ఎవరు ఇంకా మంచి వాసన అనుకున్నారు అంటే దేవుడు స్వీకరిస్తున్న వాళ్ళని చివరికి స్వీకరిస్తున్న మరణించినప్పుడు అప్పుడు తెలుసుకొని అప్పుడు వాసన తగిలితే అప్పుడు స్వీకరిస్తున్నారు అప్పుడు వాళ్ళ జీవితాలు ప్రభు సమర్పించుకున్నారు చూడండి అర్థమవుతుందా అది ఎప్పుడు తెలుసుకున్నప్పుడు మరి ఎవరు చెప్పాలా ఇటు సంగతులు నువ్వు చెప్పాలా నువ్వు సరిపోతావా తీర్మానించుకోవాలి మనం అంతే ప్రభా నేను ఈ సంగతులు చనిపోవాలా ప్రభావ ఎట్లా చేయాలి సంగతులు ఎట్లా అర్థం చేసుకొని చెప్పాలని నేను అనేకలు ఎట్లున్నారంట కలిపెడి వాక్యము చెరిపడి వాక్యములు ఉండక నిష్కపట్యంలో గల వారము దేవుని వలన నియమిపబడిన వారము అయింది క్రీస్తు యొక్క దేవుని ఎదుట బోధిస్తున్నాం మనం ప్రతి క్షణం ఆయన ఎదుట మనం బోధిస్తూనే ఉండాలి చూడండి కాబట్టి ఇది ఇది ఏంటి అనేది మనం చూస్తూ ఈరోజు గొప్ప జనము ఈరోజు క్రైస్తవ జీవితం ఇంకా ఇందాక మనం చూసినాం కదా రక్షింపవారి పట్ల నశించేవారి పట్ల చూడండి ఎందుకు వాళ్ళు మరణపు వాసనలాగా తయారైపోయినారంటే ఏ గ్రంథం ఇప్పుడు మనం ఏం చేయాలి ఏవో గ్రంథం పద్నాలుగో అధ్యయనం ఏడు వచ్చినంలో వృక్షము నరకబడిన వెళ్ళ అది తిరిగి తిరిగి చిగుర్చినయో దానికి లేత కొమ్మలు నమ్మకం కలదు ఒక చెట్టు నరిక వేయబడితే ఏమవుతుంది ఆ మొద్దు ఉన్నంతసేపు అది దానికి ఏం కాదు ఆ మొద్దుతో సహా ఎప్పుడైతే తీస్తారో అది చిగురిస్తుందంట చూడండి ఆ మొద్దు కూడా ఎట్లా చిగురిస్తుంది కింద కింద నీరు ఉండాలి కదా నీళ్ళు లేకుంటే చెట్టు ఎండిపోతుంది నీళ్ళు లేకపోతే చెట్టు ఎండిపోతుంది కాబట్టి అది నీరు పీల్చుకుంటుంది ఎక్కడ కింద నుంచి కాబట్టి అక్కడ ఏం చేస్తుంది అంటే అది తిగిరి తిగి ఏం చేస్తే చిగురిస్తుంది అంట నెక దర్శనంలో ఆ చెట్టు మొత్తం నరికేస్తారు నరికేసినప్పుడు ఎందుకు నరికేసిన చెట్టు అంటే నెమిక గర్మం వచ్చింది అందుకు దేవుడు ఆ చెట్టును దానికి మొత్తం నరికేమన్నాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆ చెట్టులో కోట్ల కొలది ఆహార పదార్థాలు కోట్ల మంది కోట్ల కొలది ఆకాశ పక్షులకు ఒక జీవం ఇచ్చే చెట్టులాగా ఉంది అది జీవం చెట్టులాగా అది ఉంటే దేవుడు ఏం చేస్తుండో ఆ జాగరూకుడు ఒక పరిశుద్ధుడు పర పరలోకించి వచ్చి ఈ చెట్టు నరికేయమంటున్నాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఒక చెట్టు నరక నరికేస్తే దాని పరిస్థితి ఏం కావాలా దాన్ని నమ్ముకొని ఎన్ని జీవులు ఉంటాయి ఎన్ని ఎన్ని అడవి జంతువులు చెట్టు నీడకు ఆ చెట్టు నీడలో ఎన్ని ఆకాశ పక్షులు ఉంటాయి ఇప్పుడు మేము అర్థం చేసుకున్నామా ఒక చెట్టు ఒక చెట్టు నరకబడితే ఎన్ని జీవన విధ ఎన్ని జీవాధిపతిని కోల్పోతున్నాయి ఒక కంపెనీ బంద్ చేస్తే కొన్ని లక్షల మంది కంపెనీలు ఆ నమ్ముకొని పనిచేస్తున్నారు ఆ కంపెనీ ఒక్కసారి మూతపడితే ఏం కావాలో పరిస్థితి వాళ్ళు మొత్తం రోడ్ను కదా చూడండి ఒక ఒక మనిషి నశించిపోతే ఎంతమంది నశించిపోతారు అనేది ఇక్కడ సత్యం తెలుసుకోవడం మనం ఒక్కడు వారిలో వెంటనే వాడు పది వందలు వాక్యం చెప్తుంది కదా అంటే నువ్వు ఒక్కడే పది వందలు రక్షించాలా అంటే పది వందల మీద నువ్వు పోషించాలా ఆ పది వందలు ఒక్క కూడా ఒక పది వందలు పోషిస్తే ఆ రీతిగా సేవ చేస్తే ఈ లోకం ఈ దేశం ఎప్పుడో రక్షణ పొందాడు నువ్వు ఒక చెట్టులాగా దేవుడు పెట్టిండు నువ్వు ఒక అనేకులు ఆహారం ఇచ్చే ఫలం ఇచ్చే ఉండాలి నువ్వే నరకపడిపోతే నీ పరిస్థితి ఏం కావాలా క్రైస్తవ సంఘాన్ని ఒక వృక్షంలాగా దేవుడు తయారు చేస్తే అనేకులకి ఆహారం ఆహారం ఇచ్చేదాంట్లాగా తయారు చేస్తే అది నరకబడింది కానీ అది పూర్తిగా నరకపడలే పొట్టిగా దేవుడు చూడండి తర్వాత అది చిగురుస్తుంది అది తర్వాత చూడండి పద్ ఎనిమిదో వచనంలో దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చినికిపోయినను చూడండి దాని వేరు అది కొట్టివేయబడిన తర్వాత దాని వేరు పాతదై పోయినా అడుగు మొద్దు మట్టితో చినికిపోయినా కానీ సరే అది మట్టిలో ఖరాబ్ సరే తొమ్మిదో వచ్చం చాలా ముఖ్యమైనది మన సేవకు సంబంధించింది ఇది తొమ్మిదో వచనం పద్నాలుగు అద్యం ఏ గ్రంథం పద్నాలుగు అద్యం ఇది చాలా ముఖ్యమైన వాక్యం మన ఈ పరిమళ సువాసన ఏందనేది ఇక్కడే దీని పరిమళత్వం ఎందుకు చూస్తాం మనం నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్క అది కొమ్మలు వేయును హలలుయ చూడండి నీటి వాసన అది ఎంత చినికిపోయినా కాని అది ఎంత మూడులాగా విను ఆ వాసన తగిలితే అది లేత కొమ్మలేసి చిగురుస్తుంది అంట హలలుయా గొప్ప జనం ఎప్పుడు తెలుసా అది మూడయ్యి ముద్దులాగా పోయింది మూడయ్యే మిగిలివా అని పాట పాడుతాం మనం అందాల ఉద్యన మనమా ఓ క్రైస్తవ సంఘమా పుష్పించలేక ఫలించలేక మూడై మిగిలేవ నువ్వు అంటే ఈ రోజు క్రైస్తవ సంఘం మూడై మిగిలిపోయింది కానీ అది పగిలి అది చిదిరింపజేయాలంటే ఎందుకు మూడై మిగిలిపోయింది అది దానిలో జీవనం లేదు అది కొట్టువే కానీ దేవుడు తిరిగి అంటుగట్టకు సమర్థుడైనా భసిన పత్రిక పదకొండు అద్దెం చూస్తాడు తెగబోయిన కొమ్మల దేవుడు మళ్ళీ తిరిగి అంటుకట్టుకు సమర్థుడంట ఆయన కాబట్టి అవి తిరిగి అంటగట్టాల మన ప్రభులు చూడండి నీటి వాసన మాత్రము చేత అంటే నీటి వాసన అంటే నీరు అంటే దేవుని వాక్యాన్ని సాధించం జీవజలం ఆ జీవజలము తగిలితే అది చిగురుస్తుంది అంట అప్పుడు వాళ్ళ జీతాలు సిగిరించి పరిమళిస్తే అప్పుడు పూలు పూస్తే అప్పుడు వాసన అప్పుడు పరిమళిస్తామంటే కొన్ని పూలు పూస్తే ఎంత పరిమళిస్తే ఉంటుంది పుష్పించాలి కదా మనం పుష్పించాలా ఫలించాలి అంటే పుష్పించటం అంటే ఏంది పూలు పూయటం అది వాసన ఎంతో ఎదజరుతుందంట వాసన పూలు పుయ్యటం అంటే చూడండి అటు ఫలించాలా కానీ ఇప్పుడు లేదది కానీ నీకు దేవుడు ఆ బాధ్యత ఇచ్చిండు నువ్వు ఆయన ఈ లోకంలో మనం అందరూ ఫలింపజేసినా లేదా ఆయన మరణం ద్వారా ఆ సువాసన మనకి రక్షణ మార్గం కాబట్టి మనం కూడా నీటి వాసన చేత అంటే దేవుడి వాక్యాన్ని ధరించుకున్న మనము ఆ లేత మొక్క వాళ్ళది శిగిరించాలని మనం ప్రయాసపడతాం అంట చూడండి అది మనకు దేవుడు చూపించే విధానం కాబట్టి ఈ ఈ వాక్యము ఇక్కడ నేను మళ్ళా వచ్చేవారు నేను కంక్లూడ్ చేస్తాను మనటి ఇక్కడ వరకు మనం మేము ఆపిన వాక్యము మనటి భాగంలో తర్వాత వషే గ్రంథంలో తిరిగి వాళ్ళు ఎట్లా వస్తారు అనేది ఇక్కడ చూస్తున్నాం వషే గ్రంథము వాళ్ళు ఎట్లా వస్తారు అంటే దేవుడిని ఎట్లా పెట్టిండు వాళ్ళు తిరిగి ఆ వాసన తగిలినప్పుడు వాళ్ళు ఎట్లా తిరిగి వస్తారు అనేది ఇక్కడ చూస్తున్నాం మనం వషేయ గ్రంథం పద్నాలుగు పద్దెనిమిది ఏడు వచ్చినా అతని నీడ ఎందు నివసించేవారు మరలి ఒత్తురు అలా నువ్వు చెట్టులాగా దేవుడు తయారు చేసిండు అతని నీడ ఎందు నివసించేవారు మరలి ఒత్తురు అంటే మరల తిరిగి వస్తారు ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడో ఉన్నారు ప్రభులు వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినారు ఆ నీడ నుంచి ఆయన రెక్కల కింద నుంచి ఆయన నుంచి వెళ్ళిపోయినారు వాళ్ళు దొరిపోయినారు ఇందాక మనం చూసినాం కదా ఏహెచ్కల గ్రంథంలో ఆయా జనుల నుంచి వాళ్ళని వాళ్ళందరి సమకూర్చి ఆ పరిమళ ధూపములాగా వాళ్ళు అంగీకరిస్తున్నాడా లేదా ప్రభు చూడండి చివరికి జరిగేదా అది అంటే నువ్వు పోయి ప్రకటిస్తే వాళ్ళంతా ఆయన తట్టు ఆకర్షింపబడతారు అప్పుడు ఆయన ప్రేమిస్తారు ఆయన ప్రేమను అప్పుడు తెలుసుకుంటారు అప్పుడు దాకా వాళ్ళు గొప్ప జనం తర్వాత అతని నీడ ఎందు ఓషే గ్రంథం నాలుగు ఏళ్ళు అక్కడ నీడ ఎంత నివసించి వారు మరలి వద్దురు ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు హలలుయ అంటే ఇప్పుడు మొలసలేరు వాళ్ళ ధాన్యము భూమిలో వేస్తే ఏం చేస్తారు ధాన్యం తిరిగి మలుస్తారు కదా అంటే చిగురిస్తుంది తిరిగి వాళ్ళు మొలుస్తారు ధాన్యం వలె ఎప్పుడైతే వాళ్ళు అప్పుడు ధాన్యం వలె వాళ్ళు మలుస్తారంట తర్వాత ద్రాక్ష చెట్టు వలె వికసిరు హలలుయ అప్పుడు ఫలిస్తారంట ద్రాక్ష చెట్టు వలె వికసిస్తారు అంటే పూలు పూస్తుంది వికసిస్తాం అంటే ఏంటంటే ఫలించటం తర్వాత లెబనోను ద్రాక్ష రసము సువాసన వలె వాళ్ళు పరిమళింతురు ఈ లెబనో దాని గురించి నేను చూసిన నేను చూస్తే లెబనోలు అంటే వైట్నెస్ అని ఉంది తెల్లదనం పరిశుద్ధం పరిశుద్ధం అంటే తిరిగి వాళ్ళు ఆయన పరిశుద్ధతలోకి వస్తారు ఆ సంపూర్ణ ద్రాక్ష ఆ వాసన ఎప్పుడైతే వాళ్ళు తగులుతుందో అప్పుడు వాళ్ళు పరిమళిస్తారంట లెబనోను ద్రాక్షరసం లెబనోను ద్రాక్ష సువాసన వలె లెబనో చెట్లు ఎంతో పరిమళిస్తుంటాయంట ఆ ఒక విధంగా మన ప్రభుకే సాదేశం లెబనో అంటే వైట్నెస్ పరిశుద్ధత ఆయన ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆ పరిశుద్ధతను దేవుడు మనకి కాబట్టి నువ్వు కూడా లెబనోన్ లాగుండి ఆ ద్రాక్ష సువాసన వాళ్ళు ఉంటే వాళ్ళు పరిమిళిస్తారంట అప్పుడు వాళ్ళు ఆయన సంధి తెలుసుకుంటారట చూడండి కాబట్టి చూడండి ఇక్కడుంది వాక్యం తొమ్మిదో వచ్చినంలో వర్ష గ్రంథం పద్నాలుగు తొమ్మిదిలో ఈ చూసి నీ వచ్చే వారం నేను కొన్ని ఆశ్చర్యకరమైన వాక్యాలు ప్రభు నాకు చూపించున్నా వచ్చే వారం నేను పంచుకుంటారు రేపు లేకుంటే ఎల్లుండు చూడండి జ్ఞానులు ఈ సంగతుని వివేచితురు నీకు జ్ఞానం ఉంటే నువ్వు నువ్వు ఆలోచించాలా అతి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలా జ్ఞానులు ఈ సంగతులు వివేచితురు బుద్ధిమంతులు వాటిని గ్రహించురు ఎప్పుడు మనకు బుద్ధి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి ఆయనను ధరించుకున్నప్పుడే ఆయన పరిమళ సువాసనను పొందుకున్నప్పుడే నువ్వు ఎన్ని చూడగలవు లేకుంటే నువ్వు చూడలేవు ఎట్టి పరిస్థితులు మనం చూడలేవు ఆయన పరిమళత్వాన్ని మనం స్వీకరిస్తేనే ఆయనను స్వీకరించి ఆయన మన హృదయములు ఉంటే మనమే పరిమలించిపోతాం చూడండి జ్ఞానులు వాటిని గ్రహింతులు ఎలా అనగా యహోవ మార్గము చక్కనివి చక్కని మార్గాలైనవి కానీ ఈ రోజు క్రైస్తవ జీతం వంకర చేసుకుంది అందుకు నువ్వు వివేచించాలి ఇవన్నీ అందుకు ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుని ఈ సంగతులకు నువ్వు చాలాలా నువ్వు తెలుసుకోవాలి ఈ సంగతులకు ఈ సంగతులకు తగిన వాడు ఎవరైనా నిందా కొందాల్సిన మనం చూసినాం ప్రవ్వ ఇది ఏ రీతి నువ్వు కొనసాగించుకోవాలా ప్రవ్వ ఆ రీతిగా నువ్వు తయారు చేస్తుంది ఈ మరణం ద్వారా నాకు పరిమణ సువాసన ఇచ్చామంటే ఆ సువాసన మనుషులకు కావాలా ప్రవ్వ నీ వెదజలాల ప్రవ్వ అది రుచి చూపించాల మనుషులకి మనం చూపించాల రుచి యహోవ ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు రుచి చూస్తారు వాసన చూస్తున్నారు అది కూడా సరిగా ఏదో టైం లేక వెళ్ళిపోతున్నట్టు ఆతరం అందుకే సేవా జీవితంలో మనకు ఓపిక సహనం ఉండాల మనకి చూడండి తిరుగుబాటు చేయవారు ఏం చేస్తారంట దారికి అడ్డము అడ్డము కనుక వారు తొట్టిల్లుతారంట ఎవడైతే తిరుగుబాటు తన చేస్తారో వాడు ఖచ్చితంగా వాడు అడ్డగించబడి వాడు ఏం చేస్తారు తొట్టిల్లి పడిపోతారు ఈ రోజు క్రైస్తవ జీవితం ఎందుకు తొట్టిల్తారు అంటే ఆ దారి తిరుగుబాటు చేయవారి దారికి అడ్డంగా ఉందంట ఎందుకంటే ఆయన మార్గంలో లేరు అవి చక్కని మార్గంలో ఉన్నారు వాళ్ళు వంకర మార్గం చేసుకున్నారు ఖచ్చితంగా వాళ్ళు కాబట్టి గొప్ప జనం వారితో పడతారు విషయం చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా వచ్చే రేపుడు లేక ఇల్లుంటున్నాం నేను ఈ వాకింగ్ అని ముందు చూసుకుంటాను ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే యోగ గ్రంథంలో చూడండి నీటి వాసన చేత అది చిగురుస్తుంది నీలో ఉన్న సువాసన ఆ సెంట్ ఆఫ్ వాటర్ అని చూస్తుంది కదా వాటర్ సెంట్ ఆఫ్ వాటర్ అంటే ఏసు వాక్యం జీవం ఆ వాసన మనుషులకు తగలాల ఈ రోజు ఆ వాసన లేదు మనుషులకు ఆ సెంటుని మనుషులు స్ప్రెడ్ చేస్తలేదు ఒంటికి పూసుకుంటున్నారు ఈ లోకమే ఎందుకు పూసుకుని సెంటు వాసన వస్తే సెంటు పూసుకుని కవర్ చేసుకుంటారు ఈ రోజు క్రైస్తవ జీతం కూడా వా సెంటు బాగుంది సెంటు అని చెప్పి అబద్ధాన్ని ఆశ్రయం చేసుకొని కవర్ చేసుకుంటున్నారు కానీ అది అబద్ధం అది మోసకరమైన బోధ అసలైన సెంటు యేసు ఆ వాసన మనుషులకు మనం తగిలింపజేయాల అట్ట మనం పరిమళించాలా ఆ సువాస అంటే దేవుని సత్యాన్ని వెదజల్లాలా అలాంటి సేవలో దేవుడు మనందరూ అర్పించాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడుగు దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీకే వందాలు అర్పించుకుంటున్న గొప్ప దేవ మీరే సెంటు ప్రవ్వ అయినా ఇసు ప్రవ ఆఫ్ వాటర్ మీ వాక్యం ఆ నీటి వాసన చేత ప్రవ్వ ఆ భూమిలో పాతకుపోయిన ఆ చెగిరిపోయిన ప్రవ్వ ఆ చెలిగిపోయినా మొద్దు కూడా ప్రవ చిగురిస్తుందండి అవును ప్రవ్వ మీ వాక్యములంత జీవముంది ఇసు ప్రవ్వ ఆ పరిమళ వాసన తగలంగానే ప్రవ్వ ఆ నీరు తగలగే మీ వాక్యం తగలగానే ప్రవ్వ అది పరిమళించిపోయింది ప్రవతి అది లేత మొక్క వల్ల శిబిరిసింది ప్రభావ ఈ రోజు క్రైస్తవ జీవితం ఆ రీతిగా ఉంది ప్రవ మేము శిబింపజేయాలా మీ యొక్క పరిమళ సువాసన మేము ఎదచల్లాల ప్రాభ దానికి ముందు మేము పరిమళించాలా మీ యొక్క వాసన పరిమళ సువాసనలాగా మేము మీ కొరకు ఉంటప్పుడే మా ప్రార్థన మీరు ఆలకిస్తారు అలాంటి గొప్ప సేవ చేయగలం ప్రాభ మేమే పరిమళ సువాసన లేకుంటే ఏ రీతిగా ప్రభావ మేము ఎదచల్లగలం ప్రభావ కాబట్టి మా జీవితాలు పరిమళ సువాసనలా మమ్మల్ని తయారు చేయండి మీ వాక్యం మీరు మేము మేము తరించుకోవాలా అంటే శివులు మనం అర్పించండి మనం బలపరచండి గ్రూప్ లో ఉన్న బ్రదర్స్ అందరు మీరు నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపి మీ కొరకు సాక్షలు పెట్టుకున్నైనా మీరు అక్కడ త్వరగంది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మీరు ఓ ప్రభావ అనేకులు తిరిగి ప్రభావ సన్నిధికి రావాలా ప్రభావ గొప్ప జనం మీరు తీసుకొని రావాలా ఓ ప్రభావ జీవపు సువాసనగా మేము ఉండాలా పరిమళ సువాసన మీరే ప్రవ్వా అది మేము క్రీస్తు పక్షంగా ఉన్న మేము కాబట్టి ఆ పరిమళ సువాసన మీ మరణం ద్వారా మీరు మాకు ఇచ్చినారు మరణ ప్రవాసనలో ఉన్న మమ్మల్ని పరిమళ సువాసనలాగా మీకు తయారు మరణం ద్వారా ఈ లోకం గొప్ప జనం మరణ ఉపవాసనలాగా ఉంది కాబట్టి ప్రభు మేము ఆ పరిమళ సువాసన ఆ జీవంలోకి మీరు నడిపించాలా ప్రభావ అందుకు మీ ఈ లోకంలో బలిగా అర్పించబడ్డారు అది మీరు మాకు అనుగ్రహించినారు కాబట్టి మేము మీకు మీ నుంచి పొందుకున్న మేము అది అనేకులకి మేము చూపించాలా మరణం అన్నంతగా త్యాగం చేసుకొని మీ కొరకు జీవించాలా అనేకులు మీకు ఎంత నడిపించాలా ప్రభావ మమ్మల్ని నడిపించండి ప్రతి అనారోగ్యం ప్రతి బలహీతలు కొట్టివేండి ప్రభావ బలపరచండి మా హృదయాలు ఇంకా సంపూర్తి మమ్మల్ని ఇంకా నడిపించి మీకు శాసన పెట్టుకోండి చిన్న చిన్న ముట్టని ప్రభావ మంచి ఆరోగ్యంగా ఇచ్చాను అన్న చుట్టూ అగ్నికం చేయను మీ కృపల్లో బలపరచండి భద్రపచ్చండి ఓ ప్రభావ చేసే జాబ్లు మీతో నా ఆటంకాలను కొట్టివేడి ప్రవా అన్న కుటుంబం చుట్టూ అగ్నికం చేసినైనా దృష్టించి మీరు కాపాడండి నా దేవ మంచి ఆర్థికలు దచ్చింది పిల్లలు భవిష్యత్తు దీవించండి సిస్టర్కి మంచి ఆర్థం తెచ్చింది ప్రతి అనారోగ్యం కొట్టివేయండి ప్రభావ ఓ దేవాల అన్నదములు అక్కజలు అందరి సత్యంలోకి మా కుటుంబాలు కూడా మీ సత్యాలను తీసుకొని రావాలా ఓ ప్రభావ బ్రదర్స్ సిస్టర్స్ గ్రూప్లో ప్రతి ఒక్కరిని ఆశ్రదించి నూతన అభిషేకం నూతన జ్ఞానం ప్రతి చోట మీ కొరకు అందరినీ శాసనలు పెట్టుకుని మీరు ఆశ్రదప పచ్చుకోండి దీపాం చేసుకొని బలపచ్చండి అయినా మీ నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపి మీకొరకు గొప్ప శాసనం పెట్టుకున్నయన ఓ ప్రభావ మీకు పరిమళ సువాసన అనేకులు వెదజల్లాల ప్రభావ అనేకులు మీ రుచిని చూపించాలా ఆ రీతి మీరు అభిషేకించి వాడుకోని ప్రభావ మీరే బలపరచని ప్రభావ ఎక్కడ అడుగు పెట్టే ఒక దుష్ట నైనా ఆ విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిచినా నైనా వచ్చే వారం ప్రభావ వాటిని మీరు మీరు సహాయపడండి ఈ పరిమళ సువాసన పోతున్నప్పుడు మీరు ఈ లోకంలో ఏ రీతిగా అవి జరిగినయో అవి మాకు తిరిగి చూపించారు వాక్యకు రూపంగా వచ్చే వారు వాటి మీరు ధ్యానం దించాలా ఇంకా మేము నేర్చుకోవాలా ప్రభావం మీరు ఆ రీతిగా తయారు కావాలా ముందుకు పోవాలా మీ రుచిని మనుషులు చూపించాలా ప్రభావ ఓ ప్రభా అది మేము పరిమళించాలా పక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రదేశం అంతా పరిమళించిపోవాలా మీ వాసనతో నిండిపోవాలా ప్రభావ అనేకులు మీతో ఆకర్షింపబడాలా అలాంటి అభిషేకం మాకు అందరికీ దీపాసిస్తారు కుటుంబం మీరు బలర పచ్చి అభిచుట్టు కని చేయండి ప్రతి ఆటంకాలు కొట్టిపోయిన ప్రవ పరశురామ అభిషేకంతో ప్రభ రూపా నింప అభిషేకం చేసి ఇంకా బలంగా వాడుకోండి ప్రతి ఆటంకాలు కొట్టిపోయిన ప్రభ ప్రతి సమస్యలను గద్దిస్తాను ఏ స్వీకరిస్తున్నాం నా కుటుంబాన్ని విడిచిపెట్టు ఓ ప్రభ మెడల ప్రవ నరాలు తాకని ప్రభ ఒక మెడ నరం పెడుతున్న ప్రతి విడ్ కను గద్దిస్తున్న సంపూర్ణ మీరు తిరిగి రెజస్టరేషన్ కావాలా ఏసుక్రీస్త ఆజ్ఞాపిస్తున్నా ఓ ప్రభాస్ స్వస్థ పచ్చని మీకొక గొప్ప శాసన పెట్టుకొని మీరు ఆఖరి సిద్ధపచ్చుకోమని ఇంకా ఎంతమంది రాలేదు ప్రభా కుటుంబాలకు మీరు ఆశ్రయించి దీవించండి మీకొక శాసన పెట్టుకు మీరు ఆఖరి సిద్ధపచ్చుకోమని త్వరలో రాన్న ఏసుక్రీస్త పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమె వైషుధ్ర ప్రేమాల దేవ కృపణ తండ్రి దేవా ఐసు ప్రభాక లెక్కలేని వందనాలు కృతజ్ఞతల స్తోత హజ వైషుద్రమైన సర్వశక్తి వంతుల సర్వాధికారిణి వందనాల ప్రభా వైలాది దుతులతో కూడిన మహోన్నతమైన గొప్ప దేవానికి స్తోతులు తండ్రి దేవాయసు ప్రభా మరి వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందరాలి తండ్రి దేవా మమ్మల్ని ఎంతో బలపరిచిన ప్రభా నీకు వందరాలి ప్రభా దేవాస ప్రభా నిజమే ప్రభా పడమల సువాసన ప్రభా మేము అనేకులకు ప్రకటించే వారిలాగా ఉండాలా ప్రభా దేవాయప్రభ మరి మీరు శేవం ప్రభా మరణం పొందిన ప్రభా మా ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేసిన గొప్ప దేవుడో మరి మీరు చనిపోయి తిరిగి లేచి మరి రానయ్యున్న దేవుడో ప్రభ నువ్వు నీకు లెక్కలేని బందరాలు ప్రభా దేవాసు ప్రభా మరి మీరు సేవ చేసేటప్పుడు ప్రభా ఎలా అయితే సువాసనగా ప్రభా అందరికీ ప్రభ విరజల్లేన ప్రభా అదే రీతిగా ప్రభా మేము కూడా నీ యొక్క సువాసన ధరించుకొని ప్రభా అనేక రకమే ప్రకటించే వరేలాగా ఉండాలా ప్రభావ చేసే మరి మీరే మాకు సహాయం చేయని ప్రభా యొక్క సత్యమతులకు మమ్మల్ని నడిపించని ప్రభా దేవాజు ప్రభా ఇంకా అలాంటి గుంపులల్లో ఉంటే ప్రభా మమ్మల్ని గాలం బయటికి లాక్కరని ప్రభా నీ యొక్క చిన్న గుంపులు ప్రభా మమ్మల్ని సీల్ చేసుకోండి ప్రభా దేవాజు ప్రభ ప్రతి ఒక్కటి కూడా ప్రభ నీ చిత్తాన్సే రావణ్ అవుతుంది కాబట్టి ప్రభ మరి ప్రతి ఒక్క ప్రజల మీరు కాపాడండి రక్షించండి ప్రభా దేవా ప్రతి ఒక్క విడగడు ప్రభావ మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలా ప్రభా దేవ వాళ్ళంతా తెలుసుకోవాలంటే ప్రభా మరి మమ్మల్ని ప్రభాని యొక్క సేవకి నడిపించండి ప్రభా దేవాచు ప్రభావ మరి యొక్క సత్యం ప్రకటించాలా అలాంటి వరకు మేము తెలియజేయాలా ప్రభా దేవాచు ప్రభా మరి మాకు జ్ఞానాన్ని దయచని ప్రభా జ్ఞానం కుదగగా ఉంది ప్రభా దేవ అడిగితే మీ దారులుగా ఇచ్చే దేవుడు ప్రభా మరి మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా దేవాచు ప్రభా విన్నా వాక్యం ఏది మర్చిపోకుండా ప్రభా మా హృదయలో మేము భద్రపరచుకోవాలి తండ్రి దేవాయచు ప్రభా ధాన్యులకు మీరు ఎన్నో బయలుపరిచినారు ప్రభా దేవాయ ప్రభ మరి మేము సేవ చేసేటప్పుడు కూడా ప్రభా ఎలాంటి గర్వం రావద్దు ప్రభా అన్నిటికీ మేము తగ్గించుకొని నడుచుకునేటప్పుడు మీరు మాకు సహాయపడండి ప్రభా అడగడగిన ప్రభా యొక్క వాక్యం మాకు జ్ఞాపకం చేయండి ప్రభా మా సొంత తలపులను గద్దించి కొట్టివేసే ప్రభాన్ని తలపుల చిత్తమంలో నడిపించు ప్రభా నీ చిత్తాశ్రమంలో నడిపించండి ప్రభా శానీకే స్తౌతం నీకే వనాలి తండ్రి దేవాయేచు ప్రభా పరి ఆ కాలంలో కూడా ప్రభా ప్రవక్తలను ప్రభా మీరు ఎంతో శక్తిని బలము చేత నింపినారు ప్రభావం మరి వాళ్ళు కూడా ఎంతో సువాత ప్రకటించిన ప్రభా యొక్క సువాసన అందరికీ ప్రకటించిన ప్రభావం వారు కూడా మనసు మార్చినారు ప్రభాకులను రక్షించినారు ప్రభా ఆ విధంగా ప్రభా వాళ్ళని ఏ విధంగా మీరు బ్లెస్ చేశారు ప్రభా అదే రీతిగా ప్రభా మా కూడా బ్లెస్ చేయండి ప్రభా దేవా ప్రభా రాబోయే దినాలు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ప్రభా వాటన్నింటి మీద మేము విజయం పొందాలంటే ప్రభా మరి నీ యొక్క వాసన ప్రభా యొక్క సువాసన ప్రభా మరి మాలో నిండాలా ప్రభా దేవ మేము నిండుతూనే కదా ప్రభా అనేకులకు ప్రకటించే వాళ్ళ అవుతాం ప్రభా ఈ యొక్క వెలుగు అనేకులకు మేము చూపించే వాళ్ళ లాగా అవుతాం ప్రభా దేవాయప్రభ అందుకే ప్రభా నీ యొక్క సత్యం మాలు నాటబడాలా ప్రభా దేవాచు ప్రభా మళ్ళీ మాలో ప్రభా ఇంకా ఏదైనా పాపం ఉంటే అది తీసివేయండి ప్రభా ఏమైన వస్తువులో ఇంకా ఏది ఉండదు ప్రభా అది మా నుంచి తీసివేయండి ప్రభా దేవాయప్రభ మాలో ఉన్న ప్రతి ఒక్క నుండి తొలగించి ప్రభా నీకు విధేతగా కలిగి మేము నడుచుకోవాలా ప్రతి ఒక్కటి కూడా ప్రభా నీ చిత్తాశ్రమంలో నడిపించం ప్రభా రాణి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి నా అందరినీ కూడా ప్రభా నీ యొక్క వాక్యంలో నడిపించండి మరి అందరు కూడా ప్రభా నీ యొక్క సన్నిధిలో కేటాయించి ప్రభా ప్రార్థించే వారు ఎలాగా తయారు చేయడం ప్రభా నీకేస్తండి ప్రభా మన చంద్రశేఖర్ కూడా మీరు జ్ఞాపకం చూసుకోండి ప్రభా మరి కూడా మీ తాకీ బుట్టి స్వస్తపరచండి అన్న చేసే ప్రతి ఒక్క పనులలో మీరు దీవించి ఆశ్రయించేతండి ప్రభా అన్న ప్రభా ఇంకా నూతన బలములు నూతన శక్తి చెత నింపండి దేవ ఆయించు ప్రభా మరి అన్న ప్రభాని యొక్క సత్యమైన సువార్త అనేకులకు ప్రకటించాలా అనేక ఆత్మల్ని సరికి నడిపించేలాగా ప్రభా ఇంకా ఎక్కువ దీవించండి ప్రభా దేవ సమయోచితమైన జ్ఞానాన్ని దాయించండి మర అక్కను కూడా మీ తాకేముటి స్వస్థపరిచి ప్రభా అక్క కూడా ప్రభా సర్వసత్యంలోకి రావాలా దేవ కొడుకు బిడ భవిష్యత్తులో మీద యొక్క హస్తం తోడించి ప్రభావ వాళ్ళు కూడా ప్రభా మంచి గొప్ప సేవకులు కావాలా ప్రభా ఏసు ప్రభా వారితో కూడా మీరు దర్శించి మాట్లాడి ప్రభ కుటుంబం కుటుంబం మొత్తం కూడా ప్రభా సర్వసతం రోజులకు మీరు నడిపించండి తండ్రి దేవా అన్నని ఏ విధంగా అయితే మీరు యూజ్ చేసుకుంటారు ప్రభా ఆ యొక్క కుటుంబంలో కూడా ప్రభా మీరు అలాగే యూజ్ చేసుకోండి ప్రభా దేవా ఏసు ప్రభా చక్రవర్తి బ్రదర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వార్రదర్ ని కూడా మీరు దీవించి ఆశ్వంచి తెనింపని ప్రభా వర బ్రదర్ చేసే ప్రతి ఒక్క పనులలోని యొక్క అస్తం నడిపించండి ప్రభా మరి నీ యొక్క ప్రకటిస్తున్నాగా ప్రభా అనేకులు కూడా ప్రభాని యొక్క సువాత పొంది వాడు కూడా తండి రక్షణకి రావాలండి ప్రభా పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చేత నింపండి తనను అభిషేకించని ప్రభా నీ వాడుకోండి ప్రభా వాళ్ళ వాళ్ళ వైఫ్ ని కూడా మీ తాకేముటి స్వస్థపరిచి ప్రభా తన గర్భ ఫలాన్ని మీరు తాకేముట్టి స్వస్థపరిచి ప్రభా తన తన గర్భం చుట్టు ప్రభా అగ్ని కంచంలో వేసి పెట్టని ప్రభా ప్రొటెక్షన్ మీరు దాయించని ప్రభాబిడకి ప్రభా నూతన బలము శక్తి ఇచ్చేత నింపండి ప్రభా ఇద్దరిని అభిషేకించండి నీ సేవలో వాడుకోండి కుటుంబం అంతా దేవా ఈచు ప్రభా అదే రీతిగా ప్రభా మరి రవాణం కూడా మీ తాకేమిటి స్వస్థపరచండి వాళ్ళు రవాణ చేసే ప్రతి ఒక్క పండ్లలోని యొక్క హస్తం తోడించండి ప్రభా దేవా ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి ప్రభా దేవాచు ప్రభా అక్కని కూడా మీ తాకేమిటి స్వస్థపరచండి అక్క కూడా ప్రభాని యొక్క ప్రాధాన్య జీవితంలో ఉండాలా సర్వసత్యం రుతులకు రావాలా ఇద్దని ప్రభా భార్య బద్దలు ఇద్దరు శాంతి సమాధానం దయచేసి ఇద్దరిని అభిషేకించని సేవలను వాడుకోండి ప్రభా మరి కొడుకు భవిష్యత్తుని విధీవించండి ప్రభా చదవంతని యొక్క హస్తం తోడించండి మంచి జాబులు రావాల ప్రభా అలాంటి చదువులు చదవాల తండ్రి మరి నీ యొక్క సేవలో కూడా ప్రభావ వడ్డీలు డెక్కు సహాయం చేయాలి ప్రభా దేవా సాయి మో నాముల్ని కూడా మీరు తాకిముడి స్వస్థపరచండి ఆ చిన్న బాబుని కూడా మీరు తాకని ప్రభా తను కూడా మీరు స్వస్థపరచని ప్రభా ఆ బాబు చుట్టుప్రభని యొక్క ప్రొటెక్షన్ దాయించండి దేవా కుటుంబానికి మొత్తం కూడా ప్రభాని యొక్క ప్రార్థనలోకి నడిపించని ప్రభా వాళ్ళని కూడా అభిషేకించని ప్రభా సేవలోకి నడిపించుకుని ప్రభా దేవా ప్రభా దిలీ బ్రదర్ని జ్ఞాపకం చేసుకో ప్రభా వాళ్ళ బ్రదర్ బ్రదర్ వాళ్ళ వైఫ్ ని కూడా మీరు తాకని ప్రభా ఇద్దరిని అభిషేకించాలి నీ సేవలు మాడుకునే ప్రభా వాళ్ళిద్దరు ఎక్కడికైతే సేవకు వెళ్తున్నారు ప్రభా అది కూడా ప్రభా ఎక్కడైతే అడుగు పెడతారో ప్రభా అది స్వాధీనం కావాలి ప్రభా బిడ్డ విధంగా బలపరచండి స్థిరపరిచడం ప్రభా అనేకులకు నీ సత్యం ప్రకటించి బిడగా తయారుచని ప్రభా దేవాసి నీకే స్తౌతం నీకే ఉందంటూ దేవ చిన్న బాబు దీవించి ఆశ్వం పండి ప్రభా పరిశుద్ధ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకో ప్రభా మాధు సిస్టర్ ని జ్ఞాపకం చేసుకోని దేవ మరి మాధవ సిస్టర్కి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఇచ్చింది ఆ బిడ చదివే చదువులకు ప్రభా నీ యొక్క అష్టం తోడించి ప్రభా మంచి మార్కులతో పాస్ కావాలి ప్రభా వాళ్ళ సిస్టర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సిస్టర్ ని వారినిద్దరిని కూడా ప్రభా అభిషేకించండి నీ సేవలు వాడుకొని ప్రభా పరిశుధ చేసే ప్రతి ఒక్క పనులలోని యొక్క అష్టం ముఖ్యంగా ప్రభా నీ యొక్క సేవ ప్రభా అనేకులకు ప్రకటించాలా ప్రభా దేవా ప్రభా ఆత్మని ఇంకా మీరు నడిపించండి ప్రభా ప్రతి ఒక్క ఆత్మలు రావాలా ప్రభా బిడ చెప్పిన ప్రతి ఒక్క ఆ యొక్క వర్డ్ ప్రభా వాళ్ళు జీవితాలు మార్చుకోవాలా ప్రభా ఆ విధానం తయారు చేభా వృధని అభిషేకించి నీ సేవలు వాడుకుని ప్రభా కుటుంబం అంతా రక్షించుకుని ప్రభా నీకే స్తౌతం నీకేదాలు తండ్రి దేవాయించు ప్రభా ఇంకా రాని బిడ్డలు ఉంటే ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోని ప్రభా దేవ మిషని కూడా జ్ఞాపకం జ్ఞాపకం చేసుకో ప్రభా ఆ బిడకి చక్కటి జాబ్ ని దాయించని ప్రభాబిడ ప్రభా ప్రాధాన్య జీవితంలో ఉండాలకులకు ప్రభా యొక్క సత్యం ప్రకటించాలా దేవాయప్రభ బిడ్డ సత్యంలోకి రావాల ప్రభా తన కుటుంబాన్ని మొత్తం జ్ఞాపకం చేసుకోని ప్రభావ వైరస్ నుంచి వారిని కాపాడైనందుకు నీకు వందనలు తండి దేవాయశు ప్రభా కుటుంబం సర్వ సత్యంలోకి రావాలా అలాంటి వారితో దర్శించి మాట్లాడండి ఆ మొత్తం దీవించి ఆశ్రయించి పండి ప్రభా ఇంకా రాణి బిడ్డలు ఉంటే జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించి సేవలో వాడుకోండి ప్రభా దేవాసీ ప్రభా మరి నీలో ఇంకా మేము ఎదగాల ఇంకా మమ్మల్ని నడిపించిన ప్రభా నీ యొక్క పరిస్థితిలో మేము ఉండాలా ప్రభువ దేవని యొక్క పరిశుద్ధ గుంపులో మిమ్మల్ని సీల్ చేసుకొని పెట్టుకోమని మరి రానయ్యున్న గొప్పదేవ మరి మందిని కూడా ప్రభావరా సిద్ధపరచుకోమని యేసుక్రిమంలో ప్రార్థిస్తాం క్రీస్తు కృప సమాధానం నటింపు మనకి అందరికీ వైరస్ బాధ్యతలకి కేబీట్ ప్రదర్శిస్తవకులకు విశ్వాసులకి ఇంకా ఎంతో మంది కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడినారు కాక ఆమెన్